శ్రీ గురుజ్యో నమరి ఓం రాణపతి హాకీనామేష్టరా బ్రహ్మాన్ బ్రహ్మణి శ్రీమహా సార్ శంకరాచార్యమాన్ మాను వాశ్రోత్రీ సర్వాణిమన్ మామి బ్రహమి మా నా బ్రహ్మ విరాకరో తాత్మతేపనిషత్తు బ్రహ్మాయ సుతు కెమి సన్ శాంతి రామో వా ఆశా భూయాభౌ సమర్పి మస్మిన్సం సమర్పితా యాపిణా దాణాయ దిగా ్రాణశ్వసా ప్రాణ ఆచార్య ప్రాణోబ్రాహ్మణ మంత్రానికి అవసారి చ ్రమం ఆశాంతం కార్యకారణ నిమిత్తనైమిక ఉత్తరత్తరూయ స్మృతినిమిత్తసద్భావ ఆశారశనాశై విపాషతం బిమివీస్ ప్రాణే సమర్పిత శంకరులు ఈ మంత్రానికి అవతారించబా వస్తున్నారు ఇంకా ఇదంతా కూడా ఆయన ఒకసారి మంత్ర వ్యాఖ్యానం చదవటం తర్వాత నామంతో ఆరంభం చేసిన నామము వాక్కు ఆ తర్వాత సంకల్పము అలలలా వచ్చాం వచ్చి ఆశ వరకు వచ్చాం నామంతక్రమం ఆశ అంత దీంట్లో పోనుంది నామము కార్యము వాక్కు కారణం వాక్కు నుంచి నామం ఆ విధంగా కార్యకారణ భావం ఉత్తరత్తర భూజస్పం పూర్వం కంటే ఉత్తరము గొప్పది ముందు దానికంటే తరువాత గొప్పది ముందుకి కార్యము అవుతుంది తరువాతది కారణం ఒకప్పుడు కార్యకారణ భావం కాకుండా నిత్య నైమిత్తిక భావం రెండు కూడా ఉండొచ్చు ఒకప్పుడు ఇప్పుడు ఉదాహరణ అయితే మట్టి కొండ ఉన్నాయని కొండే వాటి మధ్యన కార్యకారణ భావం ఉంటుంది మట్టి కారణము కుండ కార్యం కానీ ఈ కుండ తయారు చేయడానికి ఈ చక్రం కావాలి అయితే కులాలుడే కావాలి కులాలు లేండ క్షణించుకునే కొమ్మరివాడు కావాలి కానీ కొమ్మరివాడు కుండ అయిపోదు కొమ్మరివాడు నిమిత్త కారణం కుమ్మరివాడు నిమిత్తం నిమిత్తంగా ఉండగా అతని యొక్క వ్యాపారాన్ని బట్టి మట్టి కుండగా తయారవుతుంది అయితే కొండకి మట్టికి మధ్యన కార్యకారణ భావం ఉంటుంది కుమ్మరివాడికి కొండకి మధ్యన నిమిత్త నైమిత్తిక భావం ఉంటుంది కుమ్మరవాడు నిమిత్తము కుండ నైమిత్తికము కుందర కుమ్మరివాడు ఉన్నాకంటే ఏదో ఉంటే ముత్తం ఏదో మట్టిని తీసిందో కొండ చేస్తాం సపోజ్ ఒకడు మట్టిని పిసిది కొండ చేయలేదనుకోండి ఏదైనా కుమ్మరివాడు అంటారా కుమ్మరి వాడు అన్నారంటే అర్థమైందండి మంచి కొండ చేస్తారు ఎప్పుడో ఎప్పుడో ఇప్పుడు చేస్తారు ఇవన్నీ నేను చేస్తాను నిమిత్తం ఉంది అంటే నైమిత్తికం ఉండి తీరు నిమిత్తం ఉంది అంటే మా ఊళ్ళో ఒకరివాడు ఉన్నాడు వారు జీవితం మొత్తం మీద ఎప్పుడు కొండ అది అది అది దృష్టాంతం అవ్వడం జీవితం మొత్తం మీద ఎప్పుడు కొండ చేయలేని వారు కుమ్మరివాడు అవ్వడం కుమ్మరివాడు కొడుకు కుమ్మరివాడు అయిపోవడం ఎవరు కూడా చేసుకుంటారు కొంత గొప్ప కొండ కాబట్టి ఆ నిత్య నైమిత్తిక భావం ఉండొచ్చు కొన్ని సందర్భాల్లో కొన్ని సందర్భాల్లో కార్యకారణ భావమే ఉండొచ్చు కొన్ని సందర్భాల్లో రెండు కలిసి ఉండొచ్చు ఇన్ ఎనీ కేసు మీరు మొత్తం లిస్టు చూసుకుంటే నామే ఆశాక వచ్చేము పూర్వ పూర్వము కంటే ఉత్తరత్తరము గొప్పది పూర్వము కార్యం అయితే ఉత్తరం కారణం అవుతుంది పూర్వం నైమిత్తికమైతే ఉత్తరం నిమిత్తమవుతూ ఉంటుంది ఇదంతా ఉచం ఈ మొత్తం లిస్టు ఈ లిస్టు ఉన్నది అవస్థితం ఉత్తరత్తర భూయస్థయా అవస్థితం ముందుకు ముందుగా అంటే తరువాతి తరువాతది గొప్పది విశిష్టమైనది లేక శ్రేష్టమైనది అనే స్థితిలో ఉన్నది అయితే చిత్రం ఏంటంటే వీటన్ని మొత్తం లిస్టులో ఆఖరిది స్మృతి తర్వాతది ఆశ స్మృతి నిర్మిత్తం మీరు ఈ మొత్తం నామం దగ్గర నుంచి స్మృతికి ముందు ఉన్న స్థితి వరకు మొత్తం ఇష్టంతో ఉండదు స్మృతికి ముందు ఆకాశం ఉండదు నామం దగ్గర నుంచి ఆకాశం వరకు మీరు ఎప్పుడు స్మృతి ఉంటే ఉంది స్మృతి నిమిత్తం స్మృతి లేకపోతే ఏది లేదు ఆకాశం కూడా స్మృతిని పట్టిస్తుంది మీరు నిద్ర లేవగానే ఆకాశం ఉండదు నిద్రలేవగానే చేతనాకుంటున్నారు అంటే మేనిఫెస్ట్ కాన్షియస్నెస్ ఉంటుంది కాన్షియస్నెస్ మేనిఫెస్ట్ అవుతుంది అంటే మీరు ఎలా అవుతారు జాగరూకులు అవుతారు సావధానులు అవుతారు కానీ సావధానత అనేది తమలో ఒకదాని ప్రకాశింపజేయాలి గదిలో దీపం వెలిగింది అంటే వెలిగిందంటే గదిలో ఏదో ఒక వస్తువుని అది ప్రకాశంపజేయాలి అప్పుడే అది వెలిగినట్లు అవుతుంది కాబట్టి అదే విధంగా మీరు జాగరూకులు అవుతారు జాగరూకులు అయిన తర్వాత ఇంకా అప్పటి నుంచి ప్రకాశింపజేయటం ప్రారంభిస్తారు దేన్ని ప్రకాశింపజేస్తారు ఏది స్మృతియందు వాసనారూపంగా ఉంటుందో దానిని దానిని ప్రకాశించటేస్తారు స్మృతి ఎందు వాసన రూపంగా అనంతములు ఉన్నాయి ఒకటి అనంతం వై మన బృహదంతంలో వస్తుంది మనస్సు అనంత లేదు మనస్సు అనంతమైన దేహ మాత్రమే ఉంటుంది మనస్సు కానీ అది చేసే కల్పనలు అనంతంగా ఉంటాయి అనంత సంఖ్యాకాలుగా ఉంటాయి మనో వాసనలకి ఒక లిమిట్ ఏమీ లేదు ఒక్కొక్క ఒక మనిషి బుర్రలోనే అనంతమైన వాసనలు ఉంటాయి ఇంకో మనిషి బుర్రలో పోదు ఇంకో సెట్ ఆఫ్ అనంత ఈ విధంగా అనంత వాసనలకి నిలయంగా ఉండేటువంటి ఆ స్మృతి అది సరిగా ప్రకాశించడం ప్రారంభిస్తుంది ఈ వెలుతుర్లో ఆత్మచైతన్యొక్క వెలుతుర్లో ఎలాగంటే గోడ మీద ఒక పెద్ద న్యూరంలో ఏదో అంటే పెద్ద పెయింటింగ్ ఉంది ఈ మూలింగ్ అమౌంట్ పెయింటింగ్ దీపం ఆడుకోవేటప్పుడు ఏమీ లేదు ఏమీ లేదా దీపం లేగానే ఈ మూలం చే మూలనాక అలా దాయి తిప్పుతూ ఉంటే అలా ప్రకాశిస్తూ ఉంటాయి అలాగా అన్నిటి వాసనలు ప్రవేశంలో ఉంటాయి ఆ వాసనల కారణంగా ఆ వాసనల నుంచి పుట్టిందని స్మృతి నిమిత్తంగా ఆ స్మృతి కారణంగా ఆకాశము తేజస్సు మొత్తం నామవరకు ఇవన్నీ కూడా ఆవిర్భవిస్తూ ఉంటాయి ప్రతిరోజు ఇదో కార్యక్రమం స్మృతి నిమిత్త సద్భావ ఆకాశం ఉంది అంటే స్మృతి ఉంది కనుక ఆకాశం ఉంది నిద్ర లేవగానే భార్య ఉంది భక్త ఉన్నాడు కొడుకున్నాడు కొడుకుంది ఇవన్నీ ఉన్నాయంటే అర్థమేంటి నిన్న విలీనమైపోయిన ఈ స్మృతి వాస్తవం ఆ స్మృతిలో దాగి ఉండి మొన్నటి పోతున్నా కూడా ఉద్బుద్ధములయ్యా ఏ నభి ఒకవేళ ఏ కారణం చేసిన నిద్రపోతుండగా స్మృతి చెరిపేశారనుకోండి నిద్ర తర్వాత ఎదుర్కొండగా మనిషిని చూస్తాడు తప్పిస్తే ఈ మనిషి నా భార్య అని తెలుసుకోలేకపోతుంది ఒకప్పుడు మనిషే కానీ భావ్యం తెలుసుకోలేకపోయాడంటే కొంత స్ఫూర్తి తెలివి అంత స్ఫూర్తి చెందలేదని ఎందుకంటే మనిషి తెలియాలంటే కూడా స్ఫూర్తి ఉందా అంతేకాదు ఆకాశము నుండి ఒక పదార్థం ఉన్నదేం తెలియాలంటే స్ఫూర్తి ఉంది కాబట్టి స్మృతి చాలా దూరం కనుక ఈ స్మృతి అంత అన్నిటికీ స్మృతియే నిమిత్తము అటువంటి స్మృతి నిమిత్త సద్భావం స్మృతి నిమిత్తముగా ఉనికి కలది ఏది ఆకాశం వదం వరకు ఎంత విష్టిమో ఇది ఉంది అంటే స్మృతి కారణంగానే ఉన్నది అయితే స్మృతికి కూడా బాపు ఆశ ఆశ కారణంగా స్మృతి ఆశ స్మృతిని ముందుకు తీసుకొస్తూ ఉంటుంది అని మనం అనుకున్నాం ఆ విధంగా వివక్ష కాబట్టి ఈ స్మృతిని ఇప్పుడు స్మృతిలో అనేక అంశాలు ఉంటాయి అన్ని పైకి వస్తున్నాయా రావట్లేదు ఇవ్వకొందే పైకి వస్తున్నాయి దానికి మళ్ళీ హేతులు అయితే ఆశ ఆశ దేని ఉంటుందో దానికి సంబంధించిన స్మృతులు బలంగా ముందుకొస్తున్నాయి కాబట్టి ఆశ రచన పాషే విభాషితం సర్వం సర్వం అంటే వీళ్ళు దర్శించే సర్వం ఏదైతే ఉండదో ఈ సర్వము స్మృతి కారణంగా ప్రకటన అవుతోంది ఆ సర్వము నుండి వీడు కట్టి వేయబడి ఉన్నాడు ఏ విధంగా కట్టివేయబడి ఉన్నాడు పాశములు కాళ్లతో కట్టి వేయబడి ఉన్నాడు సో ఏమి నిపాషితం కట్టివేయబడి ఉన్నాడు వీడికి అది కట్టివేబడు వీడు కట్టి వేయబడున్నాడు ఏమిటి ఏ పాశములు ఉంటే ఆశ అనే పాశము నాకు కావాలి ఏది నాకు కావాలి ఏది నాకు కావాలి ఆశాపాషి సో ఆ లక్షలు సంపాదించిన వాళ్ళు ఇంకా కొన్ని లక్షలు సంపాదించటానికి చాలా కష్టపడిపోతూ దాని గురించి చెప్తేస్తూ ఉంటారు తర్వాత పాల సంపాదించి ఈ లక్షలు సంపాదించే కార్యక్రమాన్ని తన కొడుకు కొనసాగించాలని తన సంతానం కొనసాగించాలని ఒక ప్రశ్నతో మామూలుగా ఉంటారు ఒకప్పుడు కొడుకు ఇంట్రెస్ట్ లేకపోవచ్చు కానీ తండ్రికి ఫోర్త్ మనవడు ఫోర్త్ పెద్ద పొజిషన్ ఆయన మనవుడికి కోట్ల మీద ఇంట్రెస్ట్ లేదు కోట్ల రూపాయలు కాదు కోట్ల డాలర్ రూపాయలకి డాలర్కి చాలా సేవ ఉంది కదా కాబట్టి ఐదు ఇంట్రెస్ట్ లేదు అతను ఈ కోట్ల మేము చేస్తాం వల్ల ఒరిగి చేయలేదు ఒక మనిషి బతకాలంటే పర్సే డాలను ఉంటే పర్సెంట్ అంతకంటే బతకాల్సిందే మంచిని ఎల్లూరునో కొద్దిగా వాళ్ళైనా అన్నం పెడితే అప్పుడు ఎంత ఇంత పెట్టే ఇంకా అని అని హరే రాము హరే రాముతో బృందావనంగా ఉంటాడు చూడ మనవడు పేరు అంబరీష దాసు అంబరీష ఉపాధ్యానము భాగవంతు దాసుడు ఆ అంబరీషుడు గొప్ప భగవంతుడు పుట్టుకున్నాడు ఆ పేరు పెట్టుకుని హరే రాము గతం తీసుకుంటాడు రారా అని తాత పిలిస్తే తండ్రి పిలిస్తే ఎందుకు వచ్చిన కోర్టులు మీరు ఎందుకు కాబట్టి ఆశ రచన పాఠేకృతం మనిషి సంసారానికి బంధించబడి ఉంటాడు అంటే అదేదో ఏమనుకుంటా ఇది అవసరం అండి దీన్ని కాదంటే ఇలాగా మేమేం బంధించడం లేమో అదే బంధించింది అని మనం అనుకుంటాం అలాగే ఉండదు మనం బంధించబడి ఉన్నాము ఆశ యొక్క ఆశ అనే త్రాళ్ల చేత ఉన్నాము సర్వానికి కూడా ఇది ఒక కొంత మహా పండితులు కూడా ఈ వ్యామోహం నుంచి బయటపడలేక పొడవైకి పోయారు పొడవైకపోతున్నారు కూడా సో మనం ఎలా ఆలోచిస్తామంటే ఇదంతా మనం మెయింటైన్ చేయాలి కదా అని ఆలోచిస్తాం వై షుడ్ బి మెయింటైన్ ఎనీథింగ్ అనే ఆ ప్రశ్న ఎప్పుడు వేసుకోండి మెయింటైన్ చేయాలి దేన్నైనా మెయింటైన్ చేయాలి అనే ప్రశ్న వేసుకోం అన్నీ మెయింటైన్ నిజంగా మనమే మెయింటైన్ చేస్తున్నాం అనే ప్రశ్న కూడా వేసుకోం ఎందుకంటే చాలా ఇన్కన్వీనియంట్ క్వశ్చన్స్ ఇవ్వండి తర్వాత ఒక భ్రాంతిలో ఏదో భ్రాంతి ఇవన్నీ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది నేను మెయింటైన్ చేస్తున్నాను వివిధమైన భ్రాంతి ఆ భ్రాంతిలో జీవి చేసి ఆ భ్రాంతితో ప్రాణాలను విడిచిపెట్టడానికి మనిషి సిద్ధంగా ఉంటాడని తప్పిస్తే ఆ భ్రాంతి నుంచి బయటపడలే ఆశాశ విపాషితం ఆశా రచనా పాశై విపాషితం రచన అంటే త్రాడు పాశము అంటే బంధించదు ఆశలు అనే త్రాళ్లే పాశములుగా అయిపోయి బంధు కట్టుత్రాళ్ళు కేవలం త్రాడు బంధించదు కట్టుత్రాడు కింద సో ఆశలు అనే త్రాళ్లే కట్టుత్రాళ్ళు అయిపోయి వీడిని స్తంగానికి వీడికి కట్టేసి గడికించి ఈ స్తంగమే కూడా అన్ని విధములుగా త్రాణే సమర్పితం ద లైఫ్ మిస్టీరియస్ సర్వ జగత్తును వ్యాపించేటటువంటి ఆ ప్రాణము ముందు సమర్పించి ఉండబడి ఉన్నది ప్రాణము అంటే ప్రకృష్టం అనిపి చేష్టతే ప్రాణ ప్ర అనచేష్టాయాం అని భాబు అని గుర్తు నాకు అనచేష్టాయా అని గుర్తు మొత్తానికి ప్రకృష్టం అనిపి చేష్టతే అనిపి స్వపితి లాగా అనితి చేష్పతే ప్రకృష్టం నింద పూర్తిగా నిరంతరంగా బలంగా అని అర్థం ప్రాణానికి అర్థం అని అంటే చేష్టతే చేష్ట చేస్తూ ఉంటుంది దాని స్వరూపమే చేష్ట కదలిక అని చెప్పిన దానికి ప్రాణ అని చూడొచ్చు విజ్ఞాన శక్తి ఉందనుకోండి జ్ఞానశక్తి ఎప్పుడు చేష్ట చేస్తూనే ఉంటుంది ఇప్పుడు కన్నుందంటే మీరు నిద్రపోతే పొరవలేదు నిద్రపోతే అది చూడడం మానేసి ఉంటుంది ధ్యానం చేస్తున్నప్పుడు బలవంతం మీద చూడ ఆకుతారు మీరు బలవంతంగా దాన్ని చూడకుండా చేస్తారు అది చూసేయాలనే తహ తహలా కళ్ళు మండిపోయి మండిపోతూ ఉంటాయి అయినా చూసేస్తూ ఉంటారు కళ్ళు మంటస్డుకొని చూడడం మానవుతుంది కదా రెండు అయిపోయింది రెండున్నర అయిపోయింది వేయడం ఒక్క బతవాడు కాదు ఒక్క అయ్యే ఆడతారు ఒక్క వెయ్యి అక్కడ దిగే అంటే ఉండవే కళ్ళు అడుగుతాయి నేను వెళ్ళాలి కళ్ళు నేను నిద్ర వదలవు అక్కడ కాగి వారికి తెలివితే కళ్ళు వడ్డుతో వారికి పళ్ళు వస్తుంది కదా అంటే అప్పు అతను తెలియదా మాత్రం కాదు పడుతున్నామనే నిద్ర పట్టట్లేదు నిద్ర అంటే నిద్ర ఎలా పక్కన వాళ్ళు పేకాదతోంటే టెకా మీరు ఇంట్రెస్ట్ దేని వాడికే పట్టబోదు ఇంట్లో సినిమా కళ్ళు మండుతున్నా ఆ పేక ముక్కల్ని చూడం మానేలేడు ఈ చూసి కళ్ళు వండుతున్నా ఎందుకంటే అజ్ఞాన శక్తిలో అది అది చలన రూపంగానే ఉంటుంది మనస్సు ఎంతో ఇబ్బంది కలిగిపోతూ ఉంటుంది నిద్ర పట్టకుండా చాలా కష్టపడిపోతూ ఉంటారు ఆయన అలా ఉంటాడు ఆ అలా స్పిన్ అయిపోతూ ఉంటుంది అతడి పది పది ఉన్నారా పదకొండు అలా స్పిన్ అయిపోతూనే ఉంటుంది మనస్సు ఈ లోపల భయం వేస్తున్నాయి కాబట్టి నిద్ర పట్టట్లేదు తెల్లారితే దేవుడు తనున్నాయి తెల్లారితే దేవుడు ఎందుకంటే వీళ్ళు లేవకపోతే వీడు చేయాల్సిన పనులన్నీ చేయకపోతే సృష్టి కార్యం ఆగిపోతుంది అనే భాంతిలో మనిషి బతుకుతూ ఉంటాడు నేను లేవాలి ఈ పనులన్నీ చెయ్యాలి అనే ఒక భాంతిలో మనిషి బతుకుతూ ఉంటాడు ఏది ఆగదనేటువంటి వివేకం చాలా కష్టం రావటం సో కాబట్టి భయపడిపోతూ ఉంటుంది నిద్రపోతుంది ఆ మనస్సు అలా చేస్తూ ఉంటుంది కాబట్టి ఎందుకంటే ఆ క్యష్టదాన రక్షణ విజ్ఞాన శక్తి క్యష్ట దాన అలాగే ప్రాణ ప్రాణశక్తి క్రియాశక్తి చూసుకుంటే మీరు జగత్తు ఎక్కడ చూడండి అలాగే క్రియ దేహంలో చూడండి దేహంలో రక్తం ఉందనుకోండి రక్తం అలాగే స్థిరంగా ఉండదు బా తిరుగుతూ ఉంటుంది ఏనా లేరా తిరుగుతూ ఉంటుంది కలవంటే ఆ మధ్యగా బెండు పైకి పైది కంది బెందుడి ఆ ఎలా తిరుగుతూ ఉంటుంది రక్తం ఎంతకాలం తిరుగుతుందంటే దీన్ని చచ్చిపోయి రిగర్ మార్క్ ఇష్టం లేని శక్తి నీ వరకు తిరుగుతూ ఉంది చేపార్థిపోతే అలాగా ప్రాణశక్తి అలాగా అది స్థిరంగా ఉండేది ఏం లేదు అంతే కదా దానికి ప్రాణం ఏమిటో ఈ దేహంలో ఉన్న ప్రాణము ఏదైతే ఉందో ఈ లైఫ్ ఈజ్ నాట్ ఐసోలేషన్ దీన్ని ఐసోలేషన్ లో చూసే ప్రసక్తి లేదు ఉపనిషత్తి భాగంగా ఉందా ఇక్కడ ప్రాణం అంటే ఈ ప్రాణం పెట్టిందా లేక నువ్వా నేను కాదు నేను పెట్టింది కాదు దేహాభిమానం కలిగిన అహంకారము దృష్టిగా మీరు ఆలోచించినట్లయితే ఏ అహంకారానికి ఒక పేరు పెట్టి వీడేమో మిస్టర్ సోన్ సోను వ్యవహారం చేస్తూ ఉంటాడో ఆ మిస్టర్ వారు పెట్టిన ప్రాణము కాదు వారు నేనని చెప్పదగ ప్రాణము కాదు నాదే అని చెప్పదగ్గ ప్రాణము కాదు అది ఉంది కాబట్టి వీడున్నాడు వీడున్నాడు కాబట్టి అది అది కాదు అది ఉంది నేను మిస్టర్ ఎక్స్ అని తెలియడానికి ముందే ప్రాణము కట్టా పుట్టిన పిల్లవాడికి మిస్టర్ ఎక్స్ఎన్ నేను తెలుస్తుందా అలాంటి పుట్టినా అనే మాట అసలు నేను హంకే తెలుసా పుట్టిన తిరుగుంటే పుట్టకముందు వాడు లేదా ఉన్నాడు కదా ఏది పుట్టడం విద్య చేంజెస్ లేదు ఈ విధంగా జాగ్రత్తలోకి వెళ్తే పుట్టినా విషయం ఇంకో డౌట్ ఈ విధంగా జాగ్రత్తలు కదా అంటే దీని వెళ్ళి లాది కాదండి ఆ అంబరికల కార్డుగా బయట అందరికీ కార్డుతోటే ఉన్నాం మనం ఇప్పుడు కూడా విడుపుడి కార్డుతోటే ఉన్నాం ఏదో తెలిసిన చుట్టూ ఉండే వాయువులో సమర్థి తములై రథ అరాలుగా రథ అది అందరికీ జరుగుతారు కాదు ఇది అదే అందరికీ చదువుతారు ముక్కు పుట్టేది అందరికీ అక్కడ దానికి ఆ దృష్టాంతం ఏంటంటే అరాయిల రసనాధ సముద్రత అంటే అభివృద్ధి ఇటు సముద్ర గర్భంలో దూపుతాడు ఎలా దూకుతాడు ఓ ఆక్సిజన్ సిలిండర్ ముక్కు తగిలించుకుని దూకుతాడు లేకపోతే ఒక పైపు ఒకటి పైపుని దూపెట్టి ఆ పైపు అవరాన్ని నోట్లో పెట్టుకుని దూకుతాడు లేకపోతే ఈ అది కూడా కాకపోతే మామూలుగా నియమస్నాలు చేసి మునిగి ఏ టైవం అప్పుడేం చేసేవాళ్ళం గాలి నిండా పుచ్చుకుని లోపలికి మునిగి ఒక నిమిషం సేవ ఉంది నివసనావసం అనిపించింది నిమిషం అయితే ఇరవై సెకండ్ లో ముప్పై సెకండ్ లో ఉంది ఇంకా ఆ గాలి అయిపోయే రోజులో పైకి వచ్చేవాళ్ళం కాబట్టి ఇప్పుడు అంబిరికల్ కార్డు ఉన్నా లేదా అంబిరుకల్ ఫిజికల్ గా కనపడితేనే అంజులుకల్ కార్డ్డా కట్ చేయటం అంజులుకల్ కార్డు కట్ ఒకటి ముక్కు మీద బరగడానికి పెట్టేసింది ఒక్కేస్తే దట్ ఈజ్ వాట్ యూఆర్ డూయింగ్ దట్ ఈజ్ హాట్ మబ్రెడ్ ఆల్సో అందరికీ కార్డును కట్ చేయకూడదు దట్ ఈజ్ హాట్ చూస్తారు కాబట్టి అందరికీ గారు లేదు ఏం లేదు కనెక్టెడ్ విత్ అన్ అందరికీ కార్డు కనుక పుట్టిన శిశువు అనుకున్న సందర్భంలో కూడా నేను మిస్టర్ ఎక్స్ఎం వీడికి తెలియనప్పుడు కూడా ప్రాణశక్తి రూపముగా ఉండనే ఉన్నాడు కాబట్టి ప్రాణశక్తి ఉండనే ఉన్నాడు తర్వాత ఈ ప్రాణశక్తి చూసి నేదో రైస్ అయితే ఎప్పుడు పూర్ణత ఆ ప్రాణముతో ఇప్పుడు కలిసే ఉన్నాడు ఇలా అన్ని అన్ని విధములుగా కలిసి ఉన్నాడు పర్వత పర్వత అంటే అన్ని దేశములలో కలిసి ఉన్నాడు ఆ అభ్యులతలు కాబట్టి ఎలా అయితే తల్లి తల్లి ఎక్కడికైనా ప్రయాణం దా ఎక్కడికైనా వెళ్ళింది ఈ శిశువు అభ్యులతలు కాపుతో తల్లికి కనెక్ట్ అయ్యి ఉంటాడు అంతేగానే ఇంట్లో ఉన్నప్పుడు కనెక్ట్ అయ్యి బయటికెళ్ళినప్పుడు కనెక్షన్ లేదు అని లేదు అన్ని కాలములలో కనెక్ట్ అయి ఉంటుంది పొద్దున్న సాయంకాలం రాత్రి అన్ని కాలములలో కనెక్ట్ అయి ఉంటుంది తల్లికి పిల్లవాళ్ళతో అందరికీ తప్పు అదే విధంగా మనము ఈ దేహము ద్వారా అన్ని కాలములలో అన్ని దేశములలో అన్ని విధములుగా ఆ సర్వ జగజ్జాపకమైన ప్రాణము నందు ఉన్నాము ఎలా అంటే కృష్ణాంతం దిశమివ తంతున్ ప్రాణే సమర్పితా ఆయన ఇంకో దృష్టాంతం వచ్చారు తామర తూడు ఉంటుంది ఈ తామర తూడు దాంట్లో పంటూ దారాలు ఉంటాయి దారాలు ఎన్ని ఉంటాయంటే అన్ని ఫైబర్స్ ఉంటాయి ఈ ఫైబర్స్ ఇరవై ఫైబర్స్ ముప్పై ఫైబర్స్ ఉంటాయి ఇన్ని ఫైబర్స్ కూడా ఆ తామరకి అతుక్కును కనెక్ట్ అయి ఉంటాయి అంతేగాని దేనికి దానికి సెపరేట్ సెపరేట్ గా ఏమి ఉండదు అదేవిధంగా మనందరం కూడా ఆ సర్వ జగద్వ్యాపకమైన ప్రాణము నందు సమర్పితమే ఉన్నాం సమర్పించవలసిన అంటే సమర్పించడం కాదు దృక్షడి ఉన్నాం సమ్యార్పితం దృక్షడి ఉన్నాము వీఆర్ ఎవర్ ఫిక్స్డ్ ఇన్ టు యూనివర్సల్ లైఫ్ ప్రాణే సమర్పితం ఎన వ్యాపినా అంతర్బహిర్యతేన సూత్రే మణిగణ ఇవరం విభృతం చాణానికి పేర్లు ఏమిటి ఏమిటి ఉన్నాయి పేర్లు ప్రాణదేవత అని ఒకటే ప్రాణాపానం గానం గాన సమానములలో ఒకటే మనకుని చెప్పారేమో అలా ప్రాణదేవత సర్వ జగద్పకమైన ఆశక్తి ప్రాణదేవత ఎందుకు నెంబర్ టూ ప్రాణ దాని చెప్పేరు ఎక్కడైనా ప్రాణదేవత అని రావచ్చు లేకపోతే ప్రాణ అని రావచ్చు నెంబర్ త్రీ హిరణ్య గర్భ దాని చెప్పారు నెంబర్ ఫోర్ సూత్ర సూత్ర సూత్రం సూత్ర శబ్దం అపూర్షమైంది బుక్తి నకూషమైంది అయితే సూత్ర అని కూడా అంటారు మా బుక్తిలో సూత్రం అని గుర్తు సూత్రైనా ఉంది సమాసంలో పడితే ఇంకా సమాసంలో పడిపోతే మీరు డిస్టింగ్విష్ చేయలేరు తెలియని వాళ్ళు అపూర్ణమైన జ్ఞానాగ్ని అంటే ఇప్పుడు జ్ఞానం తెలిగిన వాళ్ళు తెలియదు సూత్రాగ్ని అన్నారు కాబట్టి నాకు సుక్రమే సూత్రం ఇక్కడ ఏమైందంటే తృతీయా విభక్తి వేశారు దాంతో మీకు సూత్రం అడిగినవారు సప్తమే విభక్తి తృతీయా విభక్తి అయ్యేప్పటికీ ఈ పుట్టినాభక్తి ఎనీవే సూత్రం ఏంటి సూత్రాత్మ అని కాదు సూత్రం అని కూడా సూత్రం అని పేరు ఆ పేరు ఎలా ఉందో చుట్టూ చాలా గంభీరమైన నామధేవం ఎలాగంటే సూత్రం అంటే ఖర్చు కట్టుబాడు కాదు గురుత్యే దానం పుష్పాలని సూత్రే మణిగ నాయు గీతలో ఈ శంకరం కోసం సూత్రే మణిగ నాయుడు శ్రీకృష్ణుడు గీతలో ఈ సకల ప్రాణులు నాయందు సూత్రం నుండు మణిజణములో వాళ్ళే బృత్సరి ఉన్నారు అంటే ఎలాగే అనమాట ఇప్పుడు చూడండి ఒక లైబ్ ఆ వైల్డ్ వండ బంధువులు పెరుగుతున్నాయి ఇప్పుడు ఈ వండ బంధువులు కూడా ఒకే ఎలక్ట్రిసిటీ ప్రవాహంలో గృత్తముడు అవుతున్నాయి ఆ ఎలక్ట్రిసిటీ ప్రవాహానికి సూత్రమవుతాయి అదేవిధంగా ఒకే ప్రాణదేవత నాలోంచి మీలోకి వీలోంచి మీలోకి మీలోంచి అలాగే మొత్తం ఒక నెట్వర్క్ నెట్వర్క్ కింద ఒకే ప్రాణదేవత సకల ప్రాణులని సూత్రబద్ధము చేసి ఉంటుంది ఒకే ప్రాణదేవత కాబట్టి మనందరము కూడా సూత్రమునందు మణిగణంలో మంది వా ఐసోలేషన్ అనే ప్రసక్తే లేదు అంతేకానే మహాత్ములు ఎప్పుడూ కూడా ఒక మనిషిని ఇంకొక మనిషిని విభాగం చేసే పాయింట్స్ ని లెక్కితే ఆ శక్తిని వాళ్ళు సకల ప్రాణులను సకల మానవులను ఒకే దృష్టితో చూస్తారు అంతేగాని వీడి కులం ఇలాగా వాడు కులం అలాగా అలా పోతుంది అలా చూడాలన్న అధికారు ఎందుకంటే ఏదో ఒక తేడాను చూడాలి అంటే మరి మౌలిక తత్వాన్ని విస్మరించిన వాడైతే తేడాను చూడలేదు కాబట్టి మౌలిక తత్వం దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ ప్రతిష్ఠితుడైన వారికి ఈ అవుట్ సైడ్ డిఫరెన్సెస్ ఏం కనపడం ఉంటాయి ఉంటాయి కనపడతాయి కానీ కనపడం ఆకాశం నీలంగా కనపడుతుంది కానీ ఆకాశం నీలం కాదని తెలుసుకోండి ఎందుకంటే ఆకాశము అదేం మత్తులాంటిది ఏం ఇంటికి మత్తులాంటిదేం కాదు దానికి ఏమీ రంగే ఉండదు అలా కనపడుతుందంటే అదేవిధంగా దేశ భేదాన్ని బట్టి ఏవో భేదాలు ఉన్నట్టుగా దర్శిస్తాయి కానీ అవి భేదాలు కానితావు అని స్పష్టంగా తెలుస్తూ ఉంది మహాత్ముడు ఆ సర్వ సమత్వాన్ని దర్శించడం కాదు అతి సహజంగా మానవులలో సర్వ సమత్వాన్ని దర్శించడం ఏంటి సకల ప్రాణులలో సర్వసమత్వాన్ని ఒక ఆవులను అనుకోవడదు ఆవు నడిచి వెళ్తామనుకోలేదు మహాత్ముడు పర్వదేహంలో ఉండే ప్రాణానికి ఆవులో ఉండే ప్రాణానికి భేదాన్ని చూడాలి శనిదేవి స్వపాకేత పండితాశ్రమ దర్శనం అలా ఉంటారు సో ఆ ప్రాణ సత్వాన్ని వీళ్ళు దర్శిస్తారు ఆ ప్రాణ అదే సూత్రము సకల ప్రాణులు సూత్రబద్ధములు అలాగైతే మీరు గమనించండి ఒక మిలియన్ దీపాలు వెలుగుతున్నాయి ఈ మిలియన్ దీపాలు సూత్రబద్ధాలై ఉన్నాయి ఇవన్నీ కూడా ఒకే నెట్వర్క్ లో ద్ధములై ఒకే నెట్వర్క్ ఆ నెట్వర్క్ ఎక్కడో ఎక్కడి నుంచో వస్తుంది ఇబ్రహీంపట్నం నుంచో ఎక్కడి నుంచో వస్తుంది ధర్మాలయ పవర్ స్టేషన్ నుంచి లేకపోతే నాగార్జున సాగర్ నుంచో ఎక్కడి నెట్వర్క్ ఆ నెట్వర్క్ లో మిలియన్ దీపాలు బద్ధములై భ్రంక్షబడి ఉంటాయి సరికి అదే విధంగా ఒకే యూనివర్సల్ లైఫ్ లో మనము అందరము సకల ప్రాణులు ఉదాహరణకి చెట్లు లేనిదే మనిషి ఉండడు మనిషి లేనిదే చెట్లు అలాగే ఎంత ఎంత ఇంటర్లింకెడ్ అంటే అంతే కూడా మీరు ఇంతమంది మనుషులు ఉన్నారు ఇన్ని పశువులు ఉన్నాయి ఇన్ని పక్షులు ఉన్నాయి ఇలాంటి ఈ కాసులు అర్థం కానీ ఉన్నది ఒకే ప్రాణతత్వం వితౌట్ సెషన్ ఉన్నది కొంతమంది ప్రశ్నలు అడుగుతారు ఎవరు అండి ఎవరన్నా ఎంతమంది జీవులు ఎంతమంది ఉంటారు వీళ్ళలో మోక్షం వస్తే ఆ ఖాళీ ఏమంటారు ఇప్పుడు సునామీ వచ్చిందండి మగన్మోహన్ రెడ్డి గారు సునామీ వచ్చి చాలా మంది చనిపోయారు కదా జీవుడు హింస ఇప్పుడు భారతదేశంలో తగ్గిపోతుంది అయితే ఏషియాలో తగ్గిపోతుంది ఏవో పిచ్చి ప్రశ్న కొన్ని ప్రశ్నలకి ఫాల్స్ క్వశ్చన్ కెనబ్ ఆన్స్ కెనోది సీన్ అట్ ఇలా క్వశ్చన్ ఎందుకంటే క్వశ్చన్ ఇస్ ఫాల్ట్స్ ఎందుకు ఫాల్స్ అంటే వాడు ఏ బేసిక్స్ మీద క్వశ్చన్ ఇస్తున్నాడంటే జీవుడు అనేవాడు సర్వవ్యాపకమైన ప్రాణదేవత కంటే భిన్నంగా ఉన్నారు అనే బేసిక్స్ మీరు వాడు ప్రశ్న వేస్తారు ఆ బేసిక్స్ తప్పు తప్పు బేసిక్స్ లో ఉన్నవాడికి ఏం సమాధానం చెప్తారు మీరు బేసిక్స్ తప్పు కాబట్టి ఎదరెదరు రాబోతుంది అతివాదీ అని రాబోతోంది ఒక ఒక స్థాయిలో ఉన్నప్పుడు మీరు కింద స్థాయికి దిగి మాట్లాడదు మాట్లాడద్దని చెప్తారు అతీత్య వదతి ఇప్పుడు ఆత్మకి జన్మ నాశము లేవనుకోండి జన్మ మరణాలు లేవండి ఆ ఆత్మస్వరూపము జన్మవరణాలు లేవండి భగవద్గీత పాటలు చెప్తున్నామండి జన్మవరణాలు లేవండి ఈ లోపల ఒకవేళ జన్మకుండలు పట్టుకొచ్చి ఎవరన్నా జాతకం చూడండి అంటారు అంటే జాతకం చూడడం మొదలుపెట్టారనుకోండి ఆల్రెడీ నిగేటింగ్ ఎవరీకి అక్కడికక్కడే మీరు న్యూట్రలైజ్ చేస్తారు సార్ No surprise that it's present in which I send any bodies. On the other hand suppose I stay, no… No議ons Brainese Syndrome on top of the pixel for me… With propriety? If you have guessed this, then I could duhase those course implications. I should not try to delete the Ox réussi, but when I notice the captions at the馬inkan level, then I will receive these things. అనేక యొక్క అచార్యుడు అన్నట్లయితే దాన్ని మీరు ప్రయోజనం పీర్చవీ అలాగే మాట్లాడాలి కానీ ఉంటే ఏంటంటే గురువు పొడుతో న్యూరాలజిస్ట్ వచ్చినప్పుడు న్యూరాలజీ బాబిస్ట్ వచ్చినప్పుడు బాధిస్ ఇలా వాడుకోవాలనుకోండి నేను ఆధిపత్యం దేశం వరకు పర్వాలేదు కానీ ఆ వస్తువు యాథాథ్యాన్ని భోజనం ప్రసంగం చేయడం మీకు వచ్చేప్పటికీ అపించబడీ అనే స్థితిలోనే మా అతివాదిగానే ఉండాలి కానీ అతిథ్యవద్ద అలాగే ఉండాలి కానీ లెవెల్ తగ్గించి మాట్లాడతాం కాబట్టి సో ఈ ప్రశ్న ఏంటి ఈ జీవులు సెన్స్ పెరిగి జీవులు స్వర్గాన్ని పెద్ద అక్కడ పెరిగిపోయి ఇక్కడ పెరిగిపోతారు ఈ ప్రశ్న యొక్క బేసిక్స్ ఏంటి జీవుడు ఒక సెపరేట్ గా ప్రాణంగా భిన్నంగా ఒక రుణాలని మీరు కౌంటు ప్రశ్న వేస్తారు అసలు మీ మీ ప్రశ్నే తప్పు మీ ప్రశ్న దేశా నేను యాక్సెప్ట్ చేయను కాబట్టి మీ ప్రశ్నకు సమాధానం చేసే ప్రసక్తే లేదు అతిక్యమద్ది ఏదో ఈ పిచ్చిన నువ్వు అనుకుంటే అది అది వేరే సంఘం లేకపోతే ఈ ఆచార్యానికి నాకు కందా ఉంటుంది లోపట్లో బికాజ్ ఎ ఫాల్స్ పొస్తాది ఆంశారు కాబట్టి సత ప్రాణులు ఒకే ప్రాణతత్వము సూత్రము చేత సూత్రము చేత గ్రథితము గ్రథితం అంటే దృక్కబడి గ్రచితం నిధులు వృక్షపడు ఉండడం నిధారణము అంటే నిలబెట్టబం ఇప్పుడు నిలబెట్టాలండి నిలబెట్టుతా ధారణము ధారణం ప్రాణం ధారణం చేస్తుంది నిలబెట్టడం అంటే ఎలాగా ఇప్పుడు ఈ దేహంలో సెవెంటీ పర్సెంట్ వాటర్ ఉండాలండి ఈ సెవెంటీ పర్సెంట్ వాటర్ ఈ దేహంలో ఉండాలి ఈ సెవెంటీ పర్సెంట్ సిక్స్టీ నైన్ పర్సెంట్ ఐటీ నైన్తో దాహం వేసి వస్తుంది ఒకవేళ ఏ కారణం చెప్తున్నానో దాహం వేయలేదనుకోండి హీ విల్ హీ విల్ డై ఇంకా దాహం వేయలేదు ఇంకా ఇంక నీళ్లు వెళ్లాలంటే అయితే ఏంటంటే ఇంకా లైఫ్ లేదు ఎందుకంటే ఆ వాటర్ని అసౌంటర్మౌంటే సెవెంటీ పర్సెంట్ వాటర్ మిగిలిన థర్టీ పర్సెంట్ ప్రతి వాయువుకి పెద్ద బరువు ఉండదు కొన్ని కొద్దిగా వాయువు ఓ పాయింట్ వన్ బరువు ఉండదు ఆకాశానికి బరువు ఉండదు ఈ తత్వములన్నిటినీ నిలబెట్టి ప్రాణమే ఆ ప్రాణం నిలబెడితేనే ఇది నిలబడదు కాబట్టి ప్రాణం నొందుకొని చూసుకోండి దీన్ని పర్మములతో గురించి పెడుతోంది నెంబర్ వన్ ఐసోలేషన్ అనేది లేకుండా నెంబర్ టూ దీన్ని ఒక ఇంటిటీగా ఈ దేహాన్ని ఒక దేహముగా నిలబెడతాం దీని దేహం అని ఎప్పుడు అంటారు ఒక ఆకారంతో సృష్టిగా హాయిగా ఎరగా నొమ్మగా ఉంటేనే దాని దేహం అంటారు అది మమ్మీపాయ్ అవడం నుంచి ఇంట్లో పెట్టుకోవాలి దేహం దేహం అని చెప్పేసి తీసుకెళ్ళి బూరి ఆ పక్కనే ఉన్న కాలంలో కల్పిస్తే అవసరం సోకి అభివృద్ధి మీరు కూడా ధ్యాన ఉండడం కోసం ప్రకృతిలో కల్పించే అవసరం ఒకటి ఎందువల్ల అలా చేస్తున్నారు ఎందుకంటే ప్రాణము దాన్ని ఆ ధారణం చేయడం మనసు ధారణమంటే ధనికి దగ్గరకు తీర్చి పెట్టుతా సో విరచితం విద్యుత్ అంత ఆ విధంగా ఆ లైఫ్ యూనివర్సల్ జగవ్యాపకమైన ప్రాణము సకల ప్రాణులను సకల సకల దేహములను ఒక ఏకసూత్రబద్ధం చేస్తుంది కాబట్టే దానికి సూత్రం అయితే ఆ పేరు కూడా అందుకోసం వచ్చింది స ఏ సాణ వై ఆశ సో అవతారిక స సహ వరకు అవతారిత ఉంటుంది ఇంకా పైన మాత్రం ఇంతవరకు అవతారికే రిఫ్ట్ ఈ తారిక అవతారం సో స ఏ ఇంకా ప్రాణోవా ఆశాయాభూయా అనేది మంత్రమైన భావ ఏషాలతో అవతారిక ప్రాణోవా ఆశాయాభూయా అది మంత్రమే కదా కాబట్టి అట్టిఈ అట్టిఈ మంత్రం ప్రాణోవా ఆశాయాభూయా అట్టిఈ ప్రాణము ఆశ కంటే శ్రేష్ఠమైనది ఆశ కంటే ఒక ముక్తి పైది ఎలాగా అడుగుతున్నాం కథమస్య భూయత్వం దీనికి ఈ ప్రాణమునకు గొప్పతనం ఎక్కడి నుంచి వచ్చింది ఎలా వచ్చింది అని ప్రశ్న వేసుకున్నాం అంటే చూడండి ప్రాణమునందు అనేకత్వాన్ని మీరు భావన చేయడానికి ప్రాణము ఒక్కటి అందు గురించి భూయహ అవుతుంది ఏకత్వం వల్ల దానికి భూయత్వం వస్తుంది ఆశలు ఆ వేర్వేరు అంతఃకరణాల్లో వేర్వేరు ఆశలు ఉండొచ్చు కానీ ఈ ఆశకి మూలంలో ఉండే ప్రాణశక్తి ఉన్నదే అది ఆశ కంటే కూడా భూయత్వం అందువల్ల ఆశ పరిచ్ఛిన్న లేదా ఇదే ప్రాణశక్తి అపరిచ్ఛిన్న దానికి అపరిచ్ఛేదన కారణంగా ఆ అంటే శ్రేష్టత్వం వస్తుంది ఇప్పుడు మీరు ఆలోచించి ఇప్పుడు అగ్ని మందుతుంది అగ్ని దగ్గరికి వెళ్తే కాలుస్తుంది కాల్చటం అంటే శక్తి కదా శక్తి ఉండకపోతే వేడి అనే శక్తి వల్ల కాల్చుకుంది నీరు ప్రవహిస్తుంది ఇప్పుడు మీరు ఆలోచించండి అగ్నికి కాల్చే శక్తి నీటికి ప్రవహించే శక్తి అవి వేర్వేరుగా కనపడుతున్నాయి కానీ వేర్వేరా కాదు రెండో ఒకట ఎందుకు ఒకటే చెప్పంటారా అగ్నికి కాల్చే శక్తి సూర్యుడి నుంచి నీటికి ప్రవహించే శక్తి సూర్యుడి నుంచి వచ్చింది ఇప్పుడు ప్రవహించుకోకుండా సూర్యుడి వల్ల ప్రవహిస్తూ సూర్యుడు నీటిని వాపరేట్ చేసి వర్షజల రూపంగా ఎత్తులో దాన్ని పోస్తాడు అప్పుడు దాన్ని దానికి పొటెన్షియల్ అనేది నేట వస్తుంది అదే సూర్యుడు ఫొటో సిన్ఫిసీస్ ద్వారా ముడ్డును తయారు ఆ ముడ్డు మమ్ముతుంది ఆ ముడ్డులో ఉన్న గనికల నుండి మంట వచ్చి కాలుస్తుంది అగ్ని కాబట్టి మంట కాలుస్తుందన్నా లేదా వేడి చేస్తోందన్నా నీరు ప్రవహిస్తోందన్నా అది ఒకటే శక్తి అంతేకాదు గింజ స్ప్రౌట్ గింజ ఎందుకు వస్తుందంటే అంకురం వస్తుంది దాంట్లో అద్భుతమైన శక్తి ఉంటుంది గింజకి అంకురం వచ్చే శక్తి ఎందుకు చాలా అద్భుతమైన శక్తి ఎంత అద్భుతం ఉంటే ఈ రాయి రావి గింజ చూడని అది సాఫ్ట్ షెల్ ఉంటుంది ఆ లోపలకి సరంత సాఫ్ట్ మెటీరియల్ ఉంటుంది అది గోడ గోడ ఇటకలతో కట్టినప్పుడు ఆ రెండు ఇటకల మధ్య పడుతుంది ఆ గింజ పెడితే అక్కడ మొక్క వస్తుంది మొక్క వచ్చి ఆ మొక్క ఏం చేస్తుందంటే పైపు కొమ్మ పెరుగుతూ ఉంటుంది చిన్నకు వేళ్లు పెరుగుతూ ఉంటుంది అది ఏమి మీరు ఎలా వీరొచ్చు ఇప్పుడు లీవ్ ఇట్లే విన్నట్ విల్ ఫైన్ అది చిన్నకల్లా ఆ ఇటకలోనే మట్టిని క్రియేట్ చేస్తుంది ఆర్గానిక్ మెంటర్ని క్రియేట్ చేస్తుంది ఆ వేళ్లు పెరుగుతాయి ఆ ఇటకలో ఎక్కువ మొత్తం ఇష్టకుంటున్న ఇటక ఇచ్చితే కొద్దిగా ఆర్గానిక్ మంత్రి క్రియేట్ చేసి మట్టిలో ఆయన అలా పెరిగి పెరిగి పెరిగి మొత్తానికి మట్టిలో ప్రవేశిస్తుంది ఈ ఫైనట్ పెరుగుతో కింద మట్టి కింద నేళ్లు బమ్ములు వెళ్ళడానికి అవకాశం నేను లోపు సూర్యుడు నుంచి తీసుకుంటుంది ఎనర్జీ అది ఫొటోషన్ సిస్టమ్ కనుక ఆకు అది చాలా పవర్ఫుల్ ఇండక్స్ ఆ చెట్టు గోడలో సందంలో పెరగలేదు రావి చెట్టు పెరిగింది ఎందుకంటే దానికి ఫొటోషన్ ఫు సిస్టమ్ చాలా పవర్ ఉంది అది ఏర్లో శక్తిని ఆకాశానికి సంపాదిస్తుంది సూర్యకాంతి నుంచి సెంటర్ సో ఈ విధంగా ఆ గంగలో ఎంత ప్రాణశక్తి ఉందో చూసారా ఆ శక్తి ఈ నీటిలో ప్రవహించే శక్తికి నిప్పుకి కాల్చే శక్తికి ఆ శక్తికి భేదం కనపడుతుంది ఉపాధిని బట్టి భేదం కనపడుతుంది వాస్తవంలో అది కూడా ఒకే శక్తి చెట్టు పెరుగుతోంది అంటే నిప్పు కాలుస్తూ ఏ శక్తితో చెట్టు పెరిగే శక్తి అదే శక్తి ఇంకో వేరే శక్తే కాదు కాబట్టి ల్టిమేట్ నేను మాట్లాడుతున్నాను అంటే ఆ శక్తితో నేను మాట్లాడుతున్నాను మీకు రాజకీయ శక్తి మీరు ప్రవహించే శక్తి దిందరించే శక్తి ఈ శక్తిని ఎన్నైతే ఉన్నాయో అవన్నీ ఒకే శక్తి ఆ శక్తితో నేను ఈ మాట్లాడి పెట్టగలుగుతున్నాను ఆ ఏకత్వాన్ని తెచ్చుకుంటాను ఇది ద్వైతమా అద్వైతమాన్ని దెబ్బలాడుకునే ఇష్యూ కాదు ఇంట్లో దెబ్బలాడుకున్నాను కావాలి ఎ పరిస్థితి సపరిశితి చూస్తే చూసి చూసిన వాడు చూసుకోవడం ఏమో ఇంత దెబ్బలుకోవడానికి ఏమిటి ఎటు మీద పనులు లేవు వాడు కనపడుతుంది ఇంకా వాడు కనపడదు కంటే వాళ్ళిద్దరు దెబ్బలుకున్నారంటే అది వివేకం అవుతుంది కనపడ్డవాడు ఎప్పుడూ దెబ్బలాడుకోవాలి కనపడ్డవాడు ఎవరు ఇందులో అవ్వ డైరక్షన్ లో చూసుకొని కనపడుతుందని చెప్పేసి ఉదిలేయాలి కానీ దెబ్బలుకోబట్టి ఇప్పుడు ఈ ఇన్ని ఉపాధుల్లో కనబడే శక్తి ఏదైతే ఉన్నదో అది ఒకే శూన్యశక్తి యథావిత్య గత తేజ ఆ సూర్యంలో ఉన్న శక్తి ఈశ్వరీయ శక్తి కాబట్టి సూర్యుడ నేనే ఎందుకంటానంటే మనకి స్పష్టంగా ప్రత్యక్షంగా తెలుస్తూ ఉంటుంది అనుభవ రూపంగా మీరు మీరు వెంటనే తెలుసుకోవచ్చు సైంటిఫిక్ గా కూడా తెలుస్తూ ఉంటుంది సూర్యుడు ప్రత్యక్ష నారాయణ నారాయణే సూర్య రూపంగా ఉంటాడు కాబట్టి ఆ శక్తి ఒక్కటే ఆ శక్తి యొక్క వ్యాపకత్వం కారణంగా అది ఆశ గొప్పది ఆశ కానీ ప్రాణము దర్శనం కాదు దథింగ్ దర్శన లేకపోతే అంతేకాశాం దృష్టాంతేన సమర్థయన్వం సో ఆశ కంటే ప్రాణము గొప్పది అని శృతి చెప్తోంది అది ఆ వివరిస్తూ చెప్తూ ఆ కథంలోనే ప్రశ్నకు సమాధానంగా ఆ ప్రతిపాదనని ఆ ప్రతిజ్ఞని సమర్థిస్తూ లేదా దృష్టాంతంతో సమర్థిస్తూ శృతి చెప్తోంది ప్రాణము అనేప్పటికీ ప్రథము యొక్క చక్రము ఆ ఊచలు ఆ ఊర్చలు ఆ చక్రము ఆ తూకి ఆ ఇది స్టాండర్డ్ దృష్టాంతం ఆ ప్రాణదేవత ఆ దృష్టాంతం చెప్తూ ఉంటారు కాబట్టి ఆ దృష్టాంతంతో శృతి ఆ ప్రాణము యొక్క గొప్పతనాన్ని చెప్తోంది ై లోకే రథచక్రస్ అరా రథనాభౌ సమర్పి సంప్రోతా సంప్రవేశితా దృష్టాంతం యథాయే లయట్ ప్రసిద్ధి ప్రసిద్ధమైన దృష్టాంతమంది లోకంలో రథచక్రం ఆ రథక్రంలో అరలు అరవలంటే ఆకులు అయితే ఊర్చువలు చువ్వలు అంట ఈ చువ్వలు ఆ చక్రం యొక్క ఇరుసులోకి ఆ హబ్బులోకి సమర్పితములు అంటే సంప్రోతములు బాగా చక్కగా బలంగా గుర్చబడి గట్టిగా కూర్చున్నట్టుగా లూజ్ లూజ్గా గుచ్చు ఊరిపోతాయి గట్టిగా గుర్చబడు ఉంటాయి అంటే సంప్రవేశిత అంటే ఆ హబ్బలో చిల్లు పెట్టి ఆ చిల్లు దీన్ని గట్టిగా ఫిక్స్ చేసి ఆ విధంగా అదేవిధంగా ఈ సకల ప్రాణులు కూడా ఆ సకల జగజ్ఞాపకమైన ప్రాణశక్తికి దృక్షపడు అంటే అర్థం ఏమిటనమాట ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను అంటే ఈ ఈగో కాదు మాట్లాడేది నేను మిస్టర్ ఎక్స్ అనే ఈగో ఒకటి ఈ దేహమే నేను నా అనుకునే ఈగో అదిగారు మాట్లాడుతాను నేను మాట్లాడుతున్నాను అంటే ఆ ప్రాణదేవత మాట్లాడుతాను నేను నడుస్తున్నాను అంటే ఆ ప్రాణదేవత నడుస్తున్నాను అదేతనే నాహం హత హరి కత్తా అనే ఒక పుస్తకంగా మనకు వచ్చింది విషయం చూసే ఉంటాను పీవీఆర్ చెప్ప సో నా బాగుంది ఆ టైటిల్ బాగుంది అండ్ దాంట్లో కూడా ద్వైతం చెప్తారనుకోండి మనం ద్వైతం చెప్పాలి అని నిర్ధారణ చేసేసుకుని ద్వైతం చెప్తారు లేకపోతే ఆ టైటిల్ వచ్చి అద్వైతం వచ్చేసింది ఇప్పుడు నేను కర్త కాదండి మీరు కర్త కాదు ఈ ఆయన అంటే ఆయన టీవీ అంబే ప్రసాద్ గారు ఒక్కరూ కర్త కాదని కదా అభిప్రాయం నా హర్త అంటే నేను కర్తననుకునే జీవిత ఎవ్వరు కర్త కాదు అనే కదా అర్థం కాబట్టి నేను కర్త కాదు నేను కర్త కాదు నేను కర్త కాదు ఎవరు బిష్యుగారు కర్త కాదు మన్మోహన కూడా కర్త మరి కర్త ఎవరు హరికర్త హరికర్త అంటే ఎవరైపోయినట్టు అండి నుండి నువ్వు జీవుడు జీవుడు జీవుడు అంటూ ఉంటావు వాడి నుంచి కర్తృత్వం భోక్తృత్వం తీసేస్తే ఇంకా వాడు మిగిలి ఉంటాడా ఇంక వాడే మిగిలి ఉంటాడండి ఓ బ్యాంకర్ గారు ఉన్నారు ఆయన బ్యాంక్ అన్నీ ఇంకా ఆయన ఏం మిగిలేదు ఆయన ఇంక బ్యాంకర్ అవుతాడా ఆయన మిగిలి ఉంటాడా మిగిలి ఉండడు ఏదో జీతాన్ని దృష్టి అంటాం బ్యాంకర్ విషయం అలా చదువుతుంది కర్తృత్వ భోక్తృత్వాలు తీసేస్తే జీవుడు అనేవాడు ఉండకుండా ఉండడం ఎందుకంటే కర్తృత్వ భోక్తృత్వ లక్షణం సంసారా సంసార అంటే కర్తృత్వ హోక్తృత్వాలే ఆ రెండు తీసిపెడితే ఇది జీవుడు లేడు కాబట్టి నాహం కర్త అని మీరు ఎప్పుడైతే అన్నారో అహం అనే శబ్దవాక్యము శత్రుల కేంద్ర చెప్పబడుతూ అనుభవాలు చూస్తూ ఉండేటువంటి విశిష్టమైన దీవుడు నా జీవుడు లేదండి మరి ఉమ్మడి ఎవరు హరిష్ కర్త హరే ఉన్నారు అహం నిదే టైటిల్ వరకు బాగుంది ఆ లోపల ఏవో ఆయన ఉన్న అనుభవాలలో కూడా చెప్పి వాటి అన్నింటిలో కూడా హరే కర్తను ఒక భక్తి భావాన్ని ప్రదర్శించి ఉంటారు నేను లోపల చూడలేదు ఆ కైట్ చూసి నేను దాని సంతోషించాను ఒక రకంగా నష్టాలు అద్వైతంగా చెప్పారని నేను అనుకున్నాను ఇది నా ఎక్స్ప్లెనేషన్ నా హను కర్త హరిష్ కర్త కాబట్టి ఇప్పుడు ఈ చక్రం తిరిగిపోతూ ఉంటుంది ఈ చూవలు మేమే తిప్పేస్తున్నాం చక్రాన్ని అని అనుకుంటారు దాని పొరపాటు తెలుసు కదా అది ఎందుకంటే చూవో తిప్పేయట్లేదు అసలు చూలకి దిప్పగలిగి సెట్ చేసూ తిప్పినట్టుగానే కనపడుతుంది కానీ చువ్వ తిరిగి ఆ తర్వాత నేమి ఒక చక్రం తిప్పుడు కానీ ఆ తిప్పిది చూడటం నిజానికి తిప్పిది ఆ ఇరుసే అంతేకాదు ఇరుసు చక్రము చూ చువ్వీ తిప్పుతుంది చక్రాన్ని తిప్పుతుంది అంతేకాదు చువ్వలని నిలబెట్టిది కూడా ఇరుసే ఇద్దే తిప్పడమే ఆ ఇరుసు కనుక తప్పుకుంటే ఈ చూపడవు కూడా కాబట్టి ఆ విధంగా ఆ ప్రాణదేవత యొక్క భూయత్వము గొప్పదనము స్పష్టంగా ప్రాణే ప్రజాత్మని దైకే ముఖ్యే ఎస్ పరాదేవత నామూపవ్యాకరణాయ ఆదర్శాదవు ప్రతిబింబవత్ జీవేనాత్మనా అను అనుష్ట దేవత కదా పరదేవత కాబట్టి మనం ఏం చేయాల్సి ఉంటుందంటే ఈ ప్రాణాన్ని దర్శించాలి ఇక్కడ ఉపాసన కదా ఉంటా ఎలా దర్శించాలంటే అది ప్రాణము ఇన్ఫినిట్ అది ఫైనైట్ గా అనుకోకూడదు ఫైనైట్ గా దర్శించడం అందరూ భ్రాంతి పదం అంట రాడుని పాము అనుకోవడం దర్శించడం అందరు పాముని దర్శించారు అందరూ పాముని కాబట్టి ప్రాణాన్ని అంత శక్తిగా మనం దర్శించాలి దేహములు భిన్న భిన్నములుగా ఉన్నా ప్రాణము భిన్నము కాదు అని దర్శించాలి అండి వైట్ సో తర్వాత దేహానికి పుట్టుగా మరణము ఉంటుంది ప్రాణము అది పుట్టుగా మరణములు లేనిది అని దర్శించాలి తర్వాత దేహం ఒకప్పుడు కదులుతున్నట్టు కనపడుతుంది ఇంకొకప్పుడు మూల ఎందుకంటే చలనము అనే దాని స్వరూప స్వభావంలో భాగం కాదు అది ప్రాణదేవత యొక్క చలనాన్ని బట్టి చలనం కలదివనే కనపడుతుంది కానీ చలనం దాని శక్తి కాదు అది జరం కదా ప్రాణదేవత నిరంతరంగా ఉండే శక్తి అది ఓ కొంతసేపు పెరిగి వెళ్ళి ఆడిపోయి వెళ్ళి పెరిగి అలాంటిది ఛార్జింగ్ ఇవి మేం అది ఎవరు యాక్టివ్ గా ఉండేటువంటిది ప్రాణదేవత తర్వాత అది ఆ ప్రాణదేవతను ఆ విధంగా దర్శించేది ఆ విధంగా ఉపాసించి ఎంతకాలం ఉపాసన చేయాలి దృష్టి వస్తుంది ఆ విధంగా దాన్ని ఉపాసన చేసి ఎంతకాలం ఉపాసన చేయాలంటే ఎప్పటి వరకు అయితే నీవు దానికంటే భిన్నంగా అనే సత్యం నీకు తెలియదు అంతవరకు పాప నేను మెడిటేషన్ చెప్తున్నా చెప్తున్నప్పుడు నేను ఏమన్నానంటే గాలి పీల్చు గాలి పీల్చేటప్పుడు సకల జగజ్ఞాపకమైన ప్రాణదేవత నీ శరీరంలో ప్రతిఫలిస్తుంది దర్శించు అని దర్శించడానికి వీరేం ప్రయత్నం చేయలేదు ఉమ్మ సత్యం అది ఇది ఇది ఇది పుస్తకం అని తెలుసుకో దాంట్లో కష్టమే ఉందండి ఇది చూపించి ఇది పుస్తకం అని తెలుసుకోండి కష్టపడాలి కాని ఈ పుస్తకం చూపించి ఇది పుస్తకం కష్టమే పడాలి కాబట్టి మీరు దాని పీల్చుకున్నప్పుడు సకల జగజ్జాపకమైన ప్రాణదేవత ఈ దేహంలో ప్రతిఫలిస్తుంది అని దర్శించండి అంటే ఉంది అది సత్యమేగా స్పష్టంగా సత్యమని కనపడుతోంది కదా అలా దర్శించండి సో అలాగే చెప్తున్నా చూసుకొంటే సత్సంగంలో ఒక పెద్ద మా ఒక పెద్ద ఆయన ఒక ప్రశ్న చేశారు ఒక ఆయన మామూలుగా సత్సంగం పేరు కృష్ణ కోశంలో పెట్టింది కాబట్టి ఏదో కృష్ణ మంచిది కానీ కృష్ణ చేశారు ఏమన్నా చేశారంటే నేను ఎంతకాలం దర్శించాలని సరేనా నేను చెప్పాను చాలా మంచిది ప్రశ్న ఎందుకంటే ఒక వ్యవస్థ ఉండాలి కదా ఎంతకాలం మంత్రం వచ్చి ధర్మం చేయండి ఎంతకాలం చేయండి ఏదో వ్యవస్థ కొంతమంది ఆగారు ఎంతకాలం జపం చేయాలి ఆ భయపించినప్పుడు అదే తెలుస్తుందిలే అని అడగారు అంటే మొత్తానికి ఒక వ్యవస్థ ఉండాలి కదా కొంతమంది మొదటి ఇంకా అసలు ఓ మనిషిగా అనకముందే అడిస్తారు ఎంతకాలం జపం చేయాలి అలా తెలుసుకునే పోషని ఇంటికి వెళ్ళిపోతారు ఎక్కడ ఎప్పుడో ఒకరు అడగాలి ఆయన అడిగాడు అడిగితే చూడండి మీరు ఈ దేహం అనుకుంటున్నారు కదా మీరు ఈ దేహం కాదు మరి నేనే ఆ ప్రాణదేవతలేదు సంగతి దేశీవతూ దర్శించి అలా దర్శించబట్టి అంటిల్ ఐ రికగ్నైజ్ మై ఐడెంటిటీ విత్ ది లైఫ్ యూనివర్సల్ అంతవరకు నేను ఆ ప్రాణదేవత ఈ దేహంలో ప్రకటన అవుతున్నటువంటి ఆ సత్యాన్ని ఆ ప్రకృతి సత్యాన్ని ఆ సృష్టి రహస్యాన్ని నేను దర్శిస్తూ ఉండాలి దాని పేరు ప్రాణదేవత అలా దర్శించి అలా దర్శిస్తే ఏమవుతుంది ఏమవుతున్నాయి కదా మనసు ఏకాగ్రమవుతుంది శుద్ధమవుతుంది మనసులో ఉండే రాగద్వేషాలు తొలగిపోతాయి మీరు గొప్ప ఉపాసన ప్రాణోపాసన చేస్తున్నారు మీకేమో ఆత్మజ్ఞానం కలిసి మోక్షాన్ని పొందుతారు ఒకవేళ ఏకాగ్రహం చేసినా కొంత ఆటంకం వచ్చే ఆటంకమే లేదు మీ ప్రస్తుతాన్ని ఎద్ద ఆటంకం వల్ల అంత అర్జెన్సీ మీరు అనుకుంటే అదే ఆటంకం అటువంటి ఆటంకం ఉన్నట్లయితే మీరు పుణ్య లోకాన్ని పొందుతారు దేహప్రాయం చేసిన తర్వాత కాబట్టి అసలు దృష్ణమే లేదు సార్ అలాగా ఎప్పుడు అలాగే దర్శిస్తూ ఉన్నారు కనుక ఆ విధమైనటువంటి దర్శనము చేయగలము ఏదో అస్మిన్ లింగ సంఘాపరిపే ప్రాణము ఈ ప్రాణదేవత ఉన్నదే ఇది లింగములు అంటే వివిధ ఆశలు కలిగిన అంతఃకరణాలు ఉన్నాయి సరే వాటికి సో ఈ ఆశలతో కూడిన అంతఃకరణములు లింగ శబ్దేమైన తదు ఆయుర్ విభూత కరణాన్ని వచ్చి ఉంటే తాతో లింగ శరీరం సో ఆ విధంగా సో ఈ ఈ లింగ శరీరము కానీ వీడి జీవితం వేరు ఈ దేహాభిమానం ఈ దేహం లేదు కాబట్టి దేహాభిమానం వేరు దేహం వేరైతే అభిమానం వేరే ఒకదు కదా అజ్ఞానం చే కల్పితమైన అభిమానం నిజమైన అభిమానం కాదు సో ఇప్పుడు సినిమా ఈ బొమ్మ లేదు ఈ ఈ బొమ్మ వేరు ఈ బొమ్మలు అన్నింటినీ కానీ వేరు వేరుగా ఆ విధంగా ఆ లింగములు ఎన్నైతే భాషిస్తున్నాయో అవన్నీ అంటే సూక్ష్మ శరీరములు జీవతత్వములు ఎన్నైతే అవన్నీ ఈ ప్రాణం ముందే గ్రంథలు ఉన్నాయి విడివిడిగా లేనే లేవు కాబట్టి ప్రాణదేవత సమష్టి అని సమష్టి ఆఫ్ వాట్ ది టోటాలిటీ ది టోటాలిటీ ఆఫ్ వాట్ ది టోటాలిటీ ఆఫ్ ఆల్ లివింగ్ బీంగ్ ఎన్ని ప్రాణులు అయితే అన్నిటి యొక్క టోటాలిటీయే అప్రాణదేవక అప్రాణే తర్వాత దైహికే ఆ ప్రాణంలో విశేష దైహికే అంటే అది ప్రతి దేహం నుండి ప్రతిఫలిస్తోంది ఎలాగైతే ఎలక్ట్రిసిటీ ఒక మిలియన్ లైట్స్ ఉన్న సిటీలో ఉండే ఎలక్ట్రిసిటీ ప్రతి బల్బు నుండి ప్రకాశిస్తోంది అది ప్రతి దేహం నుండి ప్రకటన అవుతోంది దేహము ఉండాలి దేహం అంటే కానీ దాని మహిమ మీకు కావాలి అనుభవానికి రావాలంటే బలుతు ఉండాలి ఆ రకంగా దేహం ఉండాలి తర్వాత ముఖ్య ముఖ్యమైన విశేషం ఏంటే అంటే ప్రాణాపాన ధ్యానదాన సమానాలైన అమృక్షం వన్ ఆఫ్ ది ఫైవ్ లిమిటెడ్ టు దిస్ బాడీ అది దిస్ బాడీ ఈ బాడీలో కూడా ఒక ఫంక్షన్ లిమిటెడ్ గాలిని విడిచిపెట్టుట నాభికి పైనే ఉంటుంది ప్రాణ నాది కింద ప్రాణం ఉండకపోతే అంటే ప్రాణాపాన ఆ ప్రాణం అది అమృక్ష ప్రాణ అది కాదు మనం మాట్లాడుతూ సర్వజల వ్యాపకమైన ప్రాణదేవత అని చెప్పడం కోసం ముఖ్యే అని విశేషణం చెప్తారు తర్వాత ప్రజ్ఞాత్మని చూడండి ఇప్పుడు ఈ ప్రాణదేవత ఒక ప్రాణం ఉన్నది లైఫ్ ఉంది ఏమంటే లైఫ్ ఉంది ఇప్పుడు నాలో లైఫ్ ఉంది ఇప్పుడు నేను మాట్లాడుతున్నా మాట్లాడుతున్నానంటే అది ఒక క్రియ ఆ క్రియని బట్టి నాలో లైఫ్ ఉంది ఓకే సపోజ్ మాట్లాడడం మానేసి ఆలోచిస్తున్నా ఆలోచించటం జ్ఞానం కదా ఇప్పుడు లైఫ్ ఉంది ఉంటుందో లేదంట ఉంది కాబట్టి లైఫ్ అంటే హిస్ట్రిక్ ఫోర్ ఎలాగ ప్రాణశక్తి అదే క్రియాశక్తి విజ్ఞాన అయితే ఈ పదాలను వాడేప్పుడు మీరు ఆ సందర్భాన్ని బట్టి అర్థం చేసుకోవాలి ప్రాణ అని అన్నా అనుకోండి ప్రాణాలు లో వాడుతున్నావు ఇప్పుడు క్రియాశక్తి విజ్ఞాన యొక్క సమాహారము అనే సెన్స్ లో చెప్పుకొస్తున్నాయి ఇందాక రెండు కలిసే ఉంటాయి కానీ రెండు కలుసున్న ఆ ప్రాణశబ్దము యొక్క లక్షణం ఏమింటే అది క్రియాశక్తిని హైలైట్ చేస్తుంది ప్రాణశబ్దం ఒక లక్షణం ముందు చేష్టాత్మకంగా ఉంటుంది కనుక జ్ఞానాన్ని చేస్తంటారా క్రియని చేస్తుంటారా క్రియనే చేస్తారా కనుక ఆ ప్రాణశబ్దము ఎప్పుడైతే మీరు వాడారో మీరు ఆ క్రియాశక్తిని చెప్పకుండానే హైలైట్ చేసి ప్రాణ శబ్దాన్ని వాడే అంతే గ్రహం అండి హిరంజ గర్భ శబ్దాన్ని వాడే అనుకోండి గర్భంలో ప్రాణము విజ్ఞానము రెండు ఉంటాయి కానీ విజ్ఞానాన్ని హైలైట్ చేస్తుంటాం నా పదం ఏది విజ్ఞానాన్ని హైలైట్ చేసి ప్రొఫెసర్ గారు విజ్ఞానాన్ని హైలైట్ చేసినంత అవుతుంది కదండి గారు పరిగెత్తుతున్నారు అంటే విజ్ఞానాన్ని హైలైట్ చేసినట్టం బాగా పరిగెత్తుతున్నారో అంటే ప్రాణాన్ని హైలైట్ చేసుకుంటారు ఉన్నది ఒక్కటే తత్వం కాబట్టి ప్రాణం ప్రాణం అంటూ ఉంటే ఆ విజ్ఞానాన్ని పక్కన పెట్టేసేమో మీరు అనుకోవద్దు దాన్ని కూడా ఇంగీవి చేసుకోండి ప్రజ్ఞాపని ప్రజ్ఞాపి కాబట్టి మీలో ఒకే సంకల్పము బుద్ధి స్మృతి చూపు వినికి రకాశ్వాసము స్వగంధమును తెలుసుకున్నట ఈ తెలుసుకునే ప్రక్రియ ఉందో అదంతా కూడా ఈ ప్రాణంలో అంతర్గతమయ్యే ఉన్నది సో శంకరు ఏం ప్రాణే అనే ఒక పదం మీద ఇన్ని విశేషణాలను గుప్పిస్తారు సో దాట్ యున్ మిస్ ది పాయింట్ ఇప్పుడు ఈ ప్రాణదేవత ఉన్నది దీనికి పరమేశ్వర పరబ్రహ్మకి సంబంధం ఈ ప్రాణదేవత ఇది సగుణం సగుణం గలనే ఇన్ని విశేషణాలు వేసుకుంటే సగుణం కాకపోవడానికి సగుణం ఈ ప్రాణదేవత వల్లనే ఈ స్త్రీలన్నీ అవుతున్నాయైతే శగుణమం అయింది ఈ విజ్ఞానం అంతా సగుణమం ఇప్పుడు సగుణమైన ప్రాణదేవత ప్రాణదేవత అంటే మీరు పూజించే డాడ్ అండి ఏది వేరు వేరు పేమకు విష్ణువని శివుడని పూజిస్తున్నారు దేవుడు ఆ దేవుడే ప్రాణదేవత ఇప్పుడు ఈ ప్రాణదేవత ఉంటే ఇది సగుణమా నిర్గుణమా అంటే స్పష్టంగా సగుణం ఎందుకంటే అది ప్రకటమైన శక్తి రూపంగా దాన్ని మనం భావన చేస్తున్నాం దాని నుంచి క్రియాశక్తికి మూలం అది జనసులో ఉండే క్రియాశక్తే అది జగత్తులో ఉండే విజ్ఞానశక్తి అది అనే క్రియలు ఎన్ని ఉన్నాయి చేతు రూపాలు మాటలు ఇలాగా విజ్ఞానం ఎన్ని ఉంది అని మీరు చెప్పేస్తే అది శుభనమైంది అంటే అర్థమైందనమాట ఈ ఈ ప్రాణశక్తి ఏదైతే ఉందో ఇది ఆ పరబ్రహ్మ ప్రకటమయ్యేటువంటి స్వాభైత పరబ్రహ్మ దాని ఎందుకు ప్రకటమవుతుంది కృష్ణ పురుషత్తులు నేను ఇదంతా విస్తారంగా చెప్పాను దీస్ ఇది త్రిక్కి ఎప్పుడు చెప్పినా చెప్పగలేదేమి సో ఆ పరబ్రహ్మయే ఈ ప్రాణశక్తి అనే ఉపాధి ద్వారా ప్రకటమవుతోంది అంటే ఇప్పుడు ఏమైంది ఈ ప్రాణదేవత అంటే ఏమైందో తెలుసిన పరబ్రహ్మ ప్లస్ మాయాశక్తి కలిస్తే ప్రాణదేవత మాయాశక్తి ఎందు పరబ్రహ్మ ప్రకటమైతే ప్రతిఫలిస్తే అప్పుడు ఈ కాంబినేషన్ స్విన్ ప్రాణదేవత హిరణ్య అది చెప్తున్నారు ఎస్మిన్ పరాదేవ అది అన్న పరాదేవత యస్విన్ పరాదేవత పరాదేవత అంటే పరబ్రహ్మ నిర్గుణ పరబ్రహ్మ చంద్రజ్ఞ ఆరోధ్యా వస్తుంది కదా పరాదేవత ఈ పరాదేవత ఈ ప్రాణశక్తి పరాదేవత మాయాశక్తిలో ప్రతిఫలించి ఈ ప్రాణదేవత మంచి ప్రాణదేవత ఎలా ప్రతిఫలించిందో తెలుసిన మనిషి అద్దంలో ప్రతిఫలించినట్టుగా ప్రతిఫలించింది ఆదర్శాదవు ప్రతిబింబవత అద్దంలో ప్రతిఫలించినట్టుగా ప్రతిఫలించాలి తర్వాత ఎందుకు ప్రతిఫలించింది అంటారు ప్రాణదేవ రూపంగా ఎందుకు ప్రతిఫలించాలి అంటే నామరూప వ్యాకరణ కొరకు ప్రతిఫలించాలి నేను నామరూపాలను విభాగంగా విస్తారంగా ప్రకటిస్తాను అని అనుకుని ఆ పరం బ్రహ్మ ప్రకటించింది ఏమి కదా అంటే సృష్టిని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు సృష్టిలో మనకి అనుభవానికి వచ్చేటువంటి నానాత్వాన్ని అనేకత్వాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఎక్స్ప్లెయిన్ చేసి నువ్వు ఇచ్చే చెప్తాను ఎక్స్ప్లెయిన్ చేస్తుండగా చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనేక చేస్తాము సో నామరూపములను విస్తారంగా నిరూపించటం వ్యాకరణం వ్యాకరణము అంటే మీ ఆ కరణము చెప్పాను ఇప్పుడు ఈ అంటే కృతి చేయడం ఈ చేయడం ఎలాగంటే ఇప్పుడు కుమ్మరవాడు చేసినట్టుగా దాని వ్యాకరణం అంట చే ఎలా చేస్తామంటే అనేక రకాలుగా చేస్తాం ఇది అంటే అనేక రకాలు ఆ అంటే ఒక్కొక్క రకంలో అనేకంగా సో నిస్తారంగా చేస్తాం నిర్మాణంగా కుమరు వాడు కొండలు చేస్తున్నాడంటే కొండలు చేస్తున్నాడంటే వందలు కొండలు చేసుకెడతాడు అన్ని ఒకే మూసలో పోసుకుంటారు వందలు కొండలు చేసుకెడతారు అది తప్పే కొండలు చేస్తాడు కిడతలు చేస్తాడు బాణలు చేస్తాడు ముగ్గురు చేస్తాడు మళ్ళీ ముగ్గురు యాభై చేస్తారు కొండలు చేస్తాడు బాణలు ముప్పై చేస్తాడు గిడతలో వంగ చేస్తాడు చూసారా అంటే స్పీషీస్ ఒక్కొక్క స్పీషీస్ నెంబర్ ఆఫ్ స్పీషీస్ చేస్తాడు ఒక్కొక్క స్పీషీస్ లో ఇండివిజువల్స్ మళ్ళీ నెంబర్ చేస్తారు నెంబర్ ఆఫ్ స్పీషీస్ కంటే విభాగం ఒక స్పీషీస్ లో ఇండివిజువల్స్ అనేకంగా చెప్తే విస్తారం విభాగ విస్తారము అని వ్యాకరణం జస్ట్ లైన్స్ మీరు వ్యాకరణం రామా అంటున్నారు ఈ రామా మీద వ్యాకరణం మౌనంటారు మోనంటే రామ రామో రామాహా ప్రథమా భక్తి అని చెప్పి నువ్వు దేశం మళ్ళీ విభక్తి మార్చి ఇంకోముడు రాము రాము రామా అన్న విభక్తి మార్చి ఇంకోముడు విభక్తులు మారినప్పుడల్లా ఒక్కొక్కటి చేయడం కాదు విభక్తులు మారినప్పుడల్లా నుండేది కాబట్టి ఇలాగ విభక్తులు మారిపోతూ ఉంటాయి విభాగం విభక్తి అంటే విభాగం అంటే విభాగా విభక్తం వచ్చింది భాగోభక్తి భాగమే భక్తి భక్తికి అలాంటి నిర్వహణం ఉన్నాయి భాగోభక్తి అంటే విభాగం చేసేది ఎవరది వాళ్ళకు పంచుకుంటే భక్తి నేను ఎలాగ భక్తి ఉంటే పూజలు పునస్కారాలుగా ఇదో భక్తి భాగోభక్తి విభాగం ఎనీవే సో ఆ విభక్తులన్నీ మార్చడం ఒకే విభక్తిలో అనేక ఉంటాయి మన మూడు ఉంటాయి సో ఇది సో ఆ విధంగా ఒకే పరబ్రహ్మ అనేక నామరూపములుగా ప్రకటన అవ్వాలంటే ఈ స్టార్టింగ్ పాయింట్ ఈ ప్రాణదేవత ఎందుకంటే ఈ ప్రాణదేవతయే సమస్త లింగ రూపంగా అయింది ఆ ఆ ప్రాణదేవత ఆ పరబ్రహ్మ ఆ విధంగా ప్రకటమయ్యి ప్రవేశించింది ప్రవేశించగా ఉండే దీన్ని నేను బోధం చేశాను అంటే ఆ పరబ్రహ్మను మీరు అక్కడ పట్టుకోవచ్చు ఏ రూపంగా పట్టుకోవచ్చు జీవరూపంగా పట్టుకోవచ్చు జీవేనాత్మనా అనుప్రవిష్ట జీవరూపంగా పట్టుకోవచ్చు అంటే జీవుడు పుట్టేడు మరణిస్తారు అలా జీవ ప్రాణధారణము దేశిద్దానికి ప్రాణధారణము అని అర్థము రూపంగా పట్టుకోవచ్చు ఈ దేహం ఈ దేహంలో పరబ్రహ్మాన్ని మీరు పట్టుకోవచ్చు ఎలా పట్టుకోవచ్చు ఇక్కడ ప్రాణధారణ శక్తిని పట్టుకోవచ్చు పట్టుకుంటే దాంట్లో నీకు ఆ పరబ్రహ్మం గోచరిస్తుంది ఎలాగ గోచరిస్తుంది నువ్వేం చేస్తావంటే విశ్వాస విశ్వాసాన్ని పరిగెత్తు ప్రారంభించు మనస్సు విలీనం అయిపోతుంది మనస్సు విలీనం అయిపోతే మనస్సు ఎప్పుడైతే విలీనం అయిపోయిందో నేను జగత్తుంది నేనున్నాను జగత్తు కంటే విడిపడి దేహరూపంగా నేనున్నాను అనే ఈ పోతుంది పోతే మీరు సత్యద్రూపంగా ఉంటారు అప్పుడు ఈ దారి తీయించడం విడిపెట్టడం అనేది కూడా విలీనం అయిపోతుంది అంటే అవన్నీ ఉండవు కేవలం సచ్య రూపంగా అభేద రూపంగా ఉంటాం అన్సెల్ఫ్ కాన్షియస్ గా ఉంటారు దాంతో సెల్ఫ్ కాన్షియస్ కూడా ఉండదు పూర్ణంగా ఉంటా కానీ నేను పూర్ణంగా ఉన్నాను పూర్ణంగా ఉన్నాను అని అనుకుంటూ ఉండదు అన్న ఒకడు ఉన్నాడు నేను పూర్ణంగా ఉన్నాను పూర్ణంగా ఉన్నానని అనుకుంటున్నాడు అనుకోండి అంటే అర్థమై పూర్ణంగా లేడని అర్థం అంతే కదండి ఇప్పుడు నేను ధనం నేను ధనం ఉంటున్నాని ఎవరంటారో తెలిసినా నడమంటకు అంటాడు ఎందుకు ధనం ఉన్నవాడు అలా ఉంటాడు ఇంకా వినయంగా ఉంటాడు ఈ మధ్యలో కొంత స్థితి మోట స్థిరి వచ్చిన వాడు ఇదిగో నా దగ్గర స్థితి ఉంది స్థితి ఉంది లాటరీ వచ్చిన వాడు లాటరీ వచ్చింది ఘటన వచ్చింది ఎందుకు నుంచి గుర్తుతో పోటీస్ట్టుగా పుట్టిన వాడు నా ఏం మాట్లాడు మామూలుగా సింపుల్ గా రోజు మీద అనుభవించాం వస్తుంది సో నేను పూర్ణంగా ఉన్నాను అన్నాడంటే వాడు పూర్ణుడు కాదన్నాడు ఆ పోలో ఏమన్నా వెళుతుందా అనే సెల్ఫ్ కాన్షియస్నెస్ లేని స్థితిలో అంత నిజమే నితి నితి ఆ స్థితిలో ఉన్నప్పుడు దాన్ని పూర్ణత్వం ఉంటారు మీరు ఆ పూర్ణ స్థితిలో ఉంటారు ఇది ప్రాణశక్తిని విశ్వాస నిశ్వాస రూపంగా పరిపించినప్పుడు కేవలం ప్రాణ ఎక్కర్లేదు మనస్సును పరిపించాం మనస్సు యొక్క ప్రవాహం ఫ్లో అవుతాం జస్ట్ ఫ్లో ఆఫ్ దిస్ థాట్స్ ఆలోచనల ప్రవాహాన్ని పరిశీలించండి పరిశీలించండి మనస్సు ఆలోచనలు తగ్గుతాయి తగ్గడమే కాదు ఆలోచనలో అంతమైపోతుంది అంతమైపోయిన మనస్సు విలీనమైపోతుంది విలీనమైపోతే మీరు ఆ సత్యద్ రూపంగా ఉంది సత్యద్ రూపంగా ఉన్నప్పుడు తేలిస్తుంది అది తీస్తుంది ఆ శాంతిలో మీరు మించి ఉంది ఎక్కువసేపు శాంతిలో మనస్సు ఈ ఎలా పైకి వస్తుందో ఈ శాంతి కొంతసేపు అయిన అన్న రూపంగా వస్తుంది అంటే మళ్ళీ వాక్ దాన్ని రెసిస్ట్ చేశారనుకోండి ఈ శాంతిని మనసు ఇష్టం చేస్తుందని రెసిస్ట్ చేశారనుకోండి రెసిస్టెన్స్ రూపంగా కూడా మనసు వస్తుంది రెసిస్ట్ చేయకూడదు ఓహో మళ్ళీ మనస్సు పుట్టింది అని మళ్ళీ మనసుకుని వాక్ మనసులో మీరు నమేకం ఐడెంటిఫై అయ్యారనుకోండి ఎలా లేని లేదు ఐడెంటిఫై అవ్వకుండా మళ్ళీ వాక్ చేయండి డోన్ రెసిస్ట్ సాయిస్లో సేమ రెసి దేన్ని రచిస్తూ చేయండి మనసులో ఏదొచ్చినా రచిస్త చేయండి జస్ట్ స్మైల్ అయితే మైండ్ కి ఫీచ్ బోర్ పట్టిందనమాట అని స్మైల్ అయితే వాచ్ మళ్ళీ మళ్లీ రిజాల్వ్ అవుతుంది మళ్లీ సెల్పి రూపంగా ఉందండి కొంత కొంత ఈ బోర్ధర్మం అనేది కొంతసేమంటుంది అది మన సేమ లక్షణం మనసు ఆ రూపంగా మళ్ళీ బయలుదేరుస్తూ ఉంటుందన్నమాట ఆ సెల్ఫ్ కాలషస్ రూపంగా ఏ రూపంగా వస్తే దాన్ని ఆ విధంగా కండెమ్ చేయకుండా జడ్జి చేయకుండా మార్చేస్తూ ఉన్నారు క్రమంగా ఈ వచ్చిన మనస్సు వీలేమైపోతుంది మీరు ఆ సచిత్ రూపంగా నిలిచి అదే బ్రహ్మ అదే ఆత్మ కాబట్టి ఇప్పుడు ఆత్మ ఏ రూపంగా ప్రవేశించింది అంటారు సచిదానంద సచిదానంద ఆత్మ ఏ రూపంగా ప్రకటన అవుతోంది రూపంగా ప్రకటన మనస్సు అంటే ప్రజ్ఞాత్మ ప్రాణమేగా ప్రాణశక్తే ప్రాణ నిరంగ్య గర్భతత్వమేగా మనస్సు లేకపోతే కేష్టల రూపంగా మనస్సునికి చేష్ట కాబట్టి మనస్సు అనే కదలిక ప్రాణం ఆ ప్రాణం రూపంగానే ఆ పరమాత్మ చైతన్యం ప్రకటన అవుతూ ఉన్నది అది జీవాడు జీవ ప్రాణహారం ఏదైనా జీవులేని ఎవరు ఎవరు ఉన్నాడు వారు ఇవన్నీ చేస్తున్నాడు నిజానికి వేదాంతంలో మీరు పటికి గ్రహించుకుంటారు అంటే నేను కొంత అంటూ ఫేస్ చేస్తూ ఉంటాను జస్ట్ బై నేచర్ ఇది ఇండివిజువల్ ఇది నెవర్ సపోర్ట్ చేయడం కదా ఇండివిజువల్ నెవర్ స్ట్రెంగ్ అండ్ ఇండివిజువల్ స్ట్రెంగ్త్ అంటే ఒక పరిచ్ఛిన్న దీవభావంలో వీడు ఉంటాడు ఆ దీవభావాన్ని బలం చేస్తే అది వేదాంతానికి విరుద్ధ దిశలో పయనించిన ఎందుకంటే అల్టిమేట్లీ మీరు లిబరేషన్ పొందవలసింది ఆ వ్యక్తిత్వం నుండి మోక్షం వ్యక్తికి కాదు మోక్షం వ్యక్తికి కాదు మోక్షం వ్యక్తి నుండి వ్యక్తికి కాదు సృష్టి కాదు పంచి మోక్షం ఉంటుంది వ్యక్తికి మోక్షంగా ఉండదు వ్యక్తికి మోక్షం ఉంటుందంటే అర్థం ఇంకా వ్యక్తి మిగిలి ఉంటుందని అర్థం ఈ మోక్షం వచ్చిన వ్యక్తి ఉంటుంది అంతే నుండి మోక్షం లేని వ్యక్తి మోక్షం వచ్చిన వ్యక్తి అది మోక్షం కానీ కాదు వ్యక్తికి కాదు మోక్షం వ్యక్తి నుండి మోక్ష అంటే అర్థమేంటి వ్యక్తి అనేది లేదు అయితే ఉన్నదేమిటి సమష్టిే కావాలి ఇప్పుడు వ్యక్తి లేదు అని మీరు ఎప్పుడైతే వ్యక్తిని నెగేట్ ముందు బిగినింగ్ ఎలా బిగించేశారు వ్యక్తితో బిగించేశారు వ్యక్తే ఉన్నారు సమష్టి లేదు దేవుడు లేడు నేనే ఉన్నాను ఇప్పుడు తర్వాత ఏం చేశారు కొంత భక్తి అది నేర్చుకుని నేను ఉన్నాను వ్యక్తి ఉన్నాడు దేవుడు ఉన్నాడు ఆ తర్వాత ఏం తెలుసుకున్నారు జ్ఞానం వల్ల భక్తి నుంచి జ్ఞానంలో ఎదగాలి భక్తిలో అయిపోయింది సో జ్ఞానం వల్ల ఏం తెలుసుకున్నారు వ్యక్తి సమష్టి కంటే భిన్నంగా లేడు జ్యష్టి విత్య సమష్టియే సత్యము అని తెలుసుకున్నారు ఆ తెలుసుకోవడం ద్వారా ఈ అజ్ఞాన కల్పితమైన వ్యక్ష్టి సమస్యలో కలిసిపోవాలి సమస్యలో కలిసిపోతే ఇప్పుడు ఇంకేముంటుంది సమష్టి ఉంటుంది అనిపిస్తుంది సమష్టి ఉండదు ఎందుకంటే సమష్టి అనేది వ్యక్తిని బట్టి వచ్చిన ఎస్ట్ని బట్టి సమస్య వచ్చింది సమష్టిని బట్టి ఎస్ట్ వచ్చింది కదా ఇది సమస్య ఉండదు ఏ పేరు పెట్టడానికి వీలు లేని నేమ్ లెస్ రియాలిటీ ఉంటుంది అది మీరు అంటే అవ్వచ్చు సమస్యే ఉంటుందని అంటే అప్పుడు ఇంత సిచ్యువేషన్ అది సమష్టి కూడా దైత నిషేధం చేశారు అనుకోండి ఆ ఇది అద్వైతం ద్వైతం కాదు ఇది అద్వైతం అలా ఉండదు అద్వైత ఇద్దాన్ని బట్టి అద్వైతం ఉంటే కాదు ద్వైతం ఎప్పుడైతే నిరాకరించారో అద్వైతం కూడా విలీనం అయిపోతుంది అద్వైతం అలా ఒకటి వెళ్ళా ఉన్నాడు నేను అద్వైతం సిద్ధానికి లేని వాళ్ళకి ఇంకా అద్వైతం అర్థం కాలేదన్నమాట ఇక యూ థ్యాంక్స్ టు ద్వైత అద్వైతానికి అపోజిగా నిలబడ్డవాడు అద్వైత వాయువు కూడా తప్పిస్తే అద్వైత బ్రహ్మకాదాలు ఇంకా జీవో జీవభావంలోనే ఉంటాడు మంచిది సో అను మహారాజస్టే సర్వాధికారి ఈశ్వరస్ ఇదంతా ప్రశ్నోపనిషత్తులు ప్రశ్నోపనిషత్తులు ఇదే ప్రసంగం సో అక్కడ ఇప్పుడు ఏమైంది చూడండి పరబ్రహ్మ నామరూపాత్మకంగా ప్రకటన అవటానికి మధ్యలో ఏమొచ్చింది ప్రాణం వచ్చింది కాబట్టి ఈ ప్రాణశక్తిలో ప్రతిఫలించి ప్రాణశక్తి అంటే నాదే సో ప్రతిఫలించి ఈ జగద్ూపంగా పెట్టడం నామరూపం వ్యాకరణం లేదు సో ఇది ఎలా మహారాజు గారు ఒక శిబిరాన్ని తన అధీనంలో పెట్టుకుని సైన్య శిబిరాన్ని తన అధీనంలో పెట్టుకుని ఆ సైన్య శిబిర వ్యవహారాలని నడిపించటం కోసము ఒక సర్వాధ్యక్షుణ్ణి ఒకటి నియమిస్తారు ఆ రాజుగారి ఆదేశాన్ని ఈ సర్వాధ్యక్షుడు ఆ సైన్య శిబిరంలో లాగూ చేస్తారు దాన్ని నడిపిస్తారు సో ఈ సర్వాధికారులు ఏంటే వీడు రాజు యొక్క సర్వాధికారి ఎన్ని అన్ని ఇష్యూస్ ని వారే పరిష్కరిస్తారు రాజు యొక్క ఆదేశాన్ని వారే సమాజానికి ఆ దృష్టి పాటింప చేస్తారు అదేవిధంగా డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయిపోలేదు మీరు ఒక్క రూపాయలు ఎప్పుడు టాక్స్ పెట్టాలనుకోండి గారు వచ్చి వసూలు చేసి మీకు రిసీవ్ ఇవ్వట్లేదు అన్నిటికీ ఇంకొక ప్రెసిడెంట్ అనేది ఇంకే ప్రెసిడెంట్ పేరులో సర్వాధికారు ఎవరో ఉంటాడు ఆ యొక్క మినిస్టర్ ఎవరో ఉంటాడు వాడు చేస్తాడు వాడు ఎసనని వాడు ఉద్యోగం పరబ్రహ్మ ఈ పరబ్రహ్మ ప్రకటన తను స్వయంగా ప్రకటమైపోదో వచ్చేసి ఆ మాయాశక్తి రూపంగా మాయాశక్తి ద్వారా ప్రకటన తగుణ సో ఇప్పుడు ఈ నామరూప వ్యాకరణాన్ని చేయటంలో మూలతత్వం అయ్యేదనమాట ఆ ప్రాణశక్తి లేదా మాయాశక్తి ఆ మాయాశక్తిని రాజుగారికి శిబిరా సైన్య శిబిరానికి మధ్యలో సర్వాధికారి ఈ నామరూపాత్మకమైన జగత్తుకి పరబ్రహ్మకి మధ్యలో ఈ ప్రాణదేవత సర్వాధికారి అది మహారాజ సేవ సర్వాధికారి ఈశ్వరస్య ఈశ్వరస్ సర్వాధికారి ప్రాణ ప్రాణము ఈశ్వరుని సర్వాధికారి అన్ని పనులు చేసి పెడుతుంది ఈశ్వరుడికి ఈశ్వరుడికి ఈశ్వరుడు అనుకుంటాడు భూమి సూర్యుడు చుట్టూ తిరుగుగా అనుకుంటాడు అంటే ఆయన చుట్టపక్కర్లా ప్రాణదేవత తిప్పుకుంటాడు సంథింగ్ లైక్ దీని మీద ప్రశ్న శ్రుతిని కోట్ చేస్తున్నారు తస్మిన్ వహముత్క్రాంతే भविष्यानी तेक्रा भादाणस अश्रुति प्रश्नोपन शुकते మాయాశక్తి ముందు ప్రకటన అవ్వాలి పరబ్రహ్మ అంటే ముందు తన నుండి మాయాశక్తిని ప్రకటించాలి ప్రకటించి దాంట్లో మాయా ఈ పరబ్రహ్మ ప్రతిఫలించాలి సో ఆ మాయాశక్తిని అంటే ప్రాణదేవత తనే ప్రాణదేవత రూపంగా ప్రకటమైంది అని చెప్పడం సో అది ఎలా చేస్తుందంటే దానికి ఒక అర్థం ఏంటంటే ఈ ప్రాణము దేహమునందు ఏ దేహముందైతే ఈ ప్రాణము నిలిచి ప్రకటమవుతుందో అక్కడ నేను సచ్చిద్రూపంగా ప్రకటమవుతాను ఏ దేహం నుండి అయితే ఈ ప్రాణదేవత ప్రకటమవడం మానేస్తుందో అక్కడి నుంచి నేను చిద్రూపంగా పక్కకి తప్పుకుంటాను చిద్రూపంగా పక్కకి తప్పుకుంటాను సద్రూపంగా ఉంటుంది భార్య పరుంటుంది కదండి సత్యక్కడికి పోతుంది చిద్రూపంగా పక్కకి తప్పుకుంటాను సద్రూపంగా సర్వమునందు ఉంటుంది జడమునందు కేతునందు సమానంగా ఉంటుంది సద్రూపంగా కానీ మనోవృత్తి ఎందు మాత్రమే చిద్రూపంగా ఉంటుంది అంతే కదా మనోవృత్తి చేతురూపాలు కూడా కాదు చేతుపకాలు జరగదు అంటే మనస్సు యొక్క మాత్రమే చిద్రూపంగా ఉంటుంది కాబట్టి నేను ఏ ఈ మనోవృత్తి అంటే ప్రాణదేవత ఏమి కదండి ప్రాణ ప్రాణం యొక్క భూమి అంటే కదా మనోవృత్తి అంటే ప్రజ్ఞాత్మ ఇది కాబట్టి ఈ ప్రాణదేవత ఉన్నప్పుడు నేను మనోవృత్తి సంకల్ప చిత్రూపంగా ఉంటాను ప్రాణదేవత పక్కకి తప్పుకోవాలని నేను చిద్రూపంగా ఇంత ప్రకటన అవడం అని ఆత్మ పరబ్రహ్మ భావన చేసి ఈ ప్రాణదేవతను సృష్టించి అని అర్థవాద అలా అర్థవాద రూపంగా అణు అహం ఉడిచిపెట్టేస్తే అను దాన్ని అనుసరించి అహం ఉత్క్రాంతో భవిష్యామి నేను కూడా సిద్ధిరూపంగా ప్రకటనవడం మానేసి నేను కూడా బయటకు వచ్చేస్తాను కస్మిన్ వా ప్రతిష్ఠితే ఏ ప్రాణదేవతలు ఈ దేహం స్థిరంగా విడిచి నేను కూడా అక్కడ చిద్రూపంగా ప్రకటన చిద్రూపంగా సద్రూపంగా ఇష్యూ చిద్రూపంగానే తెలియడం కదా ప్రకటన అవ్వడం అంటే తెలియడం తెలియడం కోసం సో చిద్రూపంగా నేను అక్కడ స్థిరమై ఉంటాను అటువంటి దాన్ని ఒక రాణిని నేను సృష్టించుకోవాలి అది నాకు సర్వాధికారి కింద బంధి వస్తుంది అది అది నేను సృష్టిస్తాను అని ఆ పరబ్రహ్మ సంకల్పించి ప్రాణం అసలు చెప్తాను ప్రాణదేవకను సృష్టించింది తానే ప్రాణదేవక రూపంగా ప్రకటన మట్టి నేను నీళ్ళు తెచ్చుకోలేకపోతున్నాను నీళ్ళని నాలో నేను పట్టుకోలేకపోతున్నా మట్టి ఉందా నేను నీళ్ళని నాలో నేను పట్టుకోలేకపోతున్నాను నేను నీళ్లను కూడా నాలో నిలుపుకోవాలి అదే ఆమె ఆమె నిశ్చయించి ఉన్నది సృష్టించింది ఉన్నది సృష్టించింది అంటే తనకంటే బయట సృష్టించిందా తన ఎన్నే సృష్టించిందా తన ఎన్నే సృష్టింది అదే సృష్టి సో ప్రాణవసం చేత సో పరబ్రహ్మ ప్రాణదేవత సకల దేవత సో ఈ ప్రాణదేవత ఈ సకల దేవత్తుని నిర్వహించేటువంటి సర్వాధికారి కవలపి సర్వాధికారి మహారాజస్థానీయమైన పరబ్రహ్మతి సర్వాధికారి ఈశ్వరం చూడండి కుండ మట్టి కుండను సృష్టించింది నేను నీళ్లు పెట్టిన నీళ్ళ విన్నాలో నేను కలిగి ఉండాలి ఆ విభ్యూత్ కూడా నాకు అవసరం ఈ ఉండా ఊపంగా ఉన్నప్పుడు ఆ విభ్యూత్ ఉండట్లేదు అది కొండను సృష్టి ఇప్పుడు కుండ మట్టి చేసే వెళ్ళిందనుకోండి కుండ అక్కడే ఉండిపోతుందా ఎక్కడో కూడా కొండ ఉంటుంది ఈ సృష్టితో కూడా కొండ మట్టిని విడి పెట్టి ఉంటుందా ఎందుకంటే కుండ మట్టికి ఛాయమ ఛాయమంటి ఛాయ అంటే నీడ మీద తత్వం కాదు ఆ మూలతత్వం ఒకటి ఉంటుంది దాన్ని అనుసరించి ఒకనొక సిచ్యువేషన్ లో ఇన్సిడెంటల్ గా ఛాయలాగా ఒకటి ఉన్నట్టు కనపడుతుంది అలాగే మూలతత్వం కొండ మట్టి ఆ మట్టి ఒక పరిస్థితిలో ఆ స్పేస్ లో ఆకారంగా ఉన్నప్పుడు కొండలాగా కనపడుతుంది అంతేకాదు కొండంతో ఏ అదేవిధంగా ఈ జగత్ రూపంగా నామరూప విస్తావ రూపంగా ఆ పరబ్రహ్మే ప్రాణశక్తిని అనుసరించి కనపడుతుంది కాబట్టి ఈ ప్రాణదేవత ఆ పరబ్రహ్మను వీడి మనదాలదు ఉండదు నిజానికి ప్రాణ శగుణుణ శగుణ దేవత ప్రాణదేవత పరబ్రహ్మ యొక్క ఖాయ ఉంటుంది కాబట్టి శగుణము నిగ్గుణాన్ని ఎన్నడు విడిచి ఉండదు కొంతమంది అడుగుతారు శగుణం గొప్పదా ఉంటే కదా గొప్ప ఉంటే కదా ఉన్నది బంగారం పోదా ఎక్కువ వస్తుందా అంటే అసలు రెండు ఉంటే కదా రెండు ఉంటే బంగారము ఎక్కువ వస్తాం రెండు ఉంటే ఇది ఇదిగొకదా అంటే చెప్తుంది బంగారము ఎక్కువ రోడ్డు ఉంటే కదా సమాధానం చూస్తుంది అదే విధంగా సగుణం నిర్గుణం మూడు లేనే లేదు ఉన్నదల్లా పరంప్రమోహం అది సగుణమాని నిర్గుణం రెండు సాత్స శగుణమమో అదే నిర్గుణమో అదే రెండు అదే వస్తుకహా అది సగుణము కాదు సగునం నువ్వంటే నేను గునన్నా సగునం అన్నావు కాబట్టి సా పెడితే నీరు పెట్టద్దండి సాపేక్ష అంటే లాగా ఉన్నాం సా పెట్టానండి విద్యని ఒకటి సిద్ధంగా ఉంటుంది అంటా అంటే మీరు నేను ఒక మీరు అవునండి బడ్జెట్ ఏ రూపంగా ఎలా తీసుకొచ్చినా ప్రతిపక్షం ఇది బాగులేదనే ఉంది ఇప్పుడు సపోజ్ వ్యవసాయ గారు బడ్జెట్ పెట్టారు చంద్రబాబు నాయుడు గారు అద్భానంగా ఉంది బాగులేదా సపోజ్ ఏమిటి ఏమిటి ఏది బాగలేవో కూడా చెప్పారు కదా ఓకే సో చెప్పేస్తాం ఇప్పుడు చెప్పేశాం ఇదంతా ఇప్పుడు మేము పెట్టిన బడ్జెట్ అంతా ట్యాక్స్ అది లేదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన బడ్జెట్టే ఉంది అది మొన్న పొద్దున్న చంద్రబాబు నాయుడు గారు చెప్పిన బడ్జెట్ చూచా తప్పకుండా వ్యవసాయ గారు కొత్త బడ్జెట్ పెట్టారంటాం వెంటే చంద్రబాబు నాయుడు గారు దాన్ని తెలిసిపోతే ఇంకా దానికైతే మీరు ఏం చేస్తారు అలా లేదని మీకు మానం అంటే ఇంకా ఒక అప్సల్యూట్ విషయం అనేది ఏమి లేదు వారు అక్కడ ఉంటాయి సెంట్రల్ కూడా ఉంటాయి కాంగ్రెస్ వాళ్ళు అది మంచి అయ్యేది తెలియదు తప్పనే అంటారు బీజేపీలో బిజెపి వాళ్ళు బడ్జెట్ పెడితే అది కాంగ్రెస్ వీళ్ళు ఈ విధంగా నడిపిస్తున్నంత కాలం సమాజం అభివృద్ధి జరగదు వాళ్ళు ఎలా నడిపించాలంటే మంచి పాయింట్ ముందు స్వీకరించాలి ముందు అసలు ఆ పద్ధతి మొదలవాలి సో చంద్రబాబు నాయుడు గారు ఏమాలి రోషే గారి బడ్జెట్ ఈ పాయింట్స్ చాలా బాగున్నాయి మేము స్వాగతిస్తున్నాము అని చెప్పాలి ముందు అది వాళ్ళు అలవాటు చేసుకోవాలి ఎప్పుడు అలవాటు చేసుకుంటారో నాకు తెలియదు ఈ భాషలో చూపించుకుంటే అవి ముందే చెప్పాలి ఈ అంశాలు మేము స్వాగతించుకున్నాము ాగున్నాయి నేను సునరాటివేట్ చేస్తున్నాను అని చెప్పాలి చెప్పి కానీ మా చెప్పడం పూర్తి అవ్వలేదు ఇదిగో ఈ అంశాల్లో మేము విభేదిస్తున్నాము ఇది తప్పుగా ఉన్నాయి ప్రభుత్వాన్ని మేము కోరి చేయాలంటే ఈ అంశాలను మార్పు చేయవలసిందిగా మేము కోరుతున్నాము అని వీళ్ళు అన్నారు ఆ లెవెల్ సమాజం ఎదిగిన రోజున అప్పుడు సమాజం వికాసం ఉంటుంది కాకపోతే ఏమైపోయింది అంతా నెగిటివిటీ అయితే పాజిటివ్ అప్రోచ్ అయి కాకుండా సమాజంలో మీరు అనొచ్చు నేను ఆశ్చర్యపోయాను చూసి అమెరికా నేను ఎప్పుడు అమెరికాలో ఎలక్షన్స్ నవంబర్ లో అవుతాను నేను ఇప్పటికి రెండు ఎలక్షన్స్ చూశాను సో ఇంటర్న్ ఒక్కోసారి దగ్గర నేను చూశాను బుషి ఫస్ట్ టైం ఎగ్గరం చూశాను బుషి ఫస్ట్ టైం సెకండ్ టైం ఎగ్గరం చూశాను సో ఇంటర్న్ ఇక్కడి చూశాను సో అక్కడ ఆ డిబేట్స్ అన్ని చూసి నేను ఆశ్చర్యం నేను అక్కడ ముందు ఉండగా నేను చూపించి చూడమంటే లాస్ట్ డిబేట్ కదా గొప్పది అంటే ఇది వెళ్ళి చూశాను డిబేట్ చూసి నేను ఆశ్చర్యపోయాను కానీ ఇంత ఫ్రెండ్లీ వాతావరణంలో డిబేట్ చేస్తున్నారు ఇద్దరు స్టేజ్ మీదకి వస్తారు చేతులు కలుసుకుంటారు మాట్లాడుకుంటారు జోక్స్ వేసుకుంటారు వాళ్ళ భార్యలు వాళ్ళ పిల్లలు కలిసిమెలిసి ఏదో ఒక కుటుంబంలాగా ఉంటారు ఇద్దరు ప్రెసిడెంట్ క్యాండిడేట్స్ ఇంత ఫ్రెండ్లీ మాట్లాడుకుంటున్నారు కానీ డిస్కషన్ లో మటుకు ఒకరినొకళ్ళు ట్టిగా ఖుకుంటున్నారు బట్ అట్ ది సేమ్ టైం మీ పాయింట్ బాగుంది నేను ఒప్పుకుంటున్నాను అంటున్నారు ఇద్దరు కూడా ఇది చాలా అద్భుతంగా ఉండేది అని నేనంటే వాళ్ళందరూ ఉన్నారు స్వామిజీ దిస్ ఈజ్ ఎ జెన్ఫురెన్స్ గేమ్ ఎలక్షన్ ఇస్ ఎ జెన్ఫురెన్స్ గేమ్ ఇట్ ఈస్ నాట్ బోడీజం అని నాకు చెప్పారు ఎందుకంటే వాళ్ళు చూశారు ఈ బీహార్ ఎలక్షన్ హోడీజం ఇన్ఫురెన్స్ గేమ్ ఎంత పర్సెప్ట్ అంటే అపోజిట్ క్యాండిడేట్ ఐ రియల్లీ అప్రిషియేట్ బుష్ నైన్ లెవెన్ అది అయినప్పుడు దేశాన్ని అంతని కూడా ఒకే ప్రాతినిధ్యం తీసుకొచ్చి ఒక స్వాభిమానాన్ని నిలబడేట్లు అప్పుడు ఇచ్చిన రెస్పాన్స్ నేను చాలా త్వరలో సపోర్ట్ చేస్తున్నా చాలా బాగా వన్ ఇయర్ దాకా బాగా చేశారు ఆ తర్వాత జరగబొట్టేశారు అనంత ఎక్కడా నెగిటివ్ గా చెప్పడం కరెక్ట్ గా చెప్పాల్సింది ఇరాక్ ఎదురుకు వస్తే ఇరాక్ మీద నువ్వు తప్పు మొత్తం హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ ఇప్పుడు వాడు ఎవరన్నా తెలిసినా అపోజిషన్ క్యాండిడేట్ పేరు గుర్తురా పేరు ఏమన్నా కూడా అతను ఇచ్చిన మాట నేను ఆశ్చర్య నైన్ లెవెల్ నేను హండ్రెడ్ సపోర్ట్ చేస్తున్నాను చాలా మర్యాదగా చాలా పొగుడుతూ మాట్లాడింది కానీ ఇరాక్ మీద కూర్చోడికి ఏమన్నాడంటే మన షెక్టు అల్కయేడా అల్కయేడా నైన్ మీద అటాక్ చేస్తే వరల్డ్ ట్రేడ్ సెంటర్ నువ్వు వెళ్ళి మెక్సికో మీద బాంబులు వేస్తే ఎంత పెరిగి తక్కువో ఇరాక్ మీద బాంబులు వేయడం కూడా అంత పెరిగి తక్కువ అని చెప్పాడు నిశ్చితమైన ఒక స్టేట్ ఉంది అంజీవి నమోనం కాదు ఈ బాంబులు తీసుకొని మెక్సిమం కలిస్తే ఎంత పొరపాటో ఇరాక్ మీద అంత పొరపాటు నువ్వు చాలా పొరపాటు చేసినావు దేశానికి హాని చాలా ఖచ్చితంగా ఉంటాడు కానీ ఆ మాట చెప్పే ముందు మటుకు నువ్వు చేసిన ఈ పనులు చాలా బాగుందని అది అలా ఉండాలి కానీ ఇంటెలిజెన్స్ గేమ్ కానీ రౌడీజంలో ఉండకపోవచ్చు ఈ గో ఎందుకు పడ్డాము వాటెవర్ కాబట్టి సో ఆ ఛాయవ అనుగత ఈశ్వరం నిర్గుణం సగుణం అని అవి అపేక్షిత నువ్వు గుణ ప్రసక్తి తీసుకొచ్చావు కాబట్టి నిర్గుణం సగుణం అనే రెండు అంటే ఉన్న వస్తువు ఒక్కటే వస్తువు అది దానికి స్టేటస్ లేకుండా తప్పిస్తాయి నాకు స్టేటస్ రెండు వచ్చే తప్పిస్తే తత్వం కాదు అన్నప్పుడైతే ఉన్నావు నాకేవీ బ్రహ్మ అది స్వర్ణము కాదు నిర్గుణము కాదు నిర్గుణాతీతం ఆత్మ సురీయం అన్న వ్యాఘ స్వప్న శుషిప్తులు మూడు అవస్థలున్నా ఆత్మ తురీ అన్నారు స్త్రీ అనే పరాతరణాలు కాదు తురీ అతీతం అన్న మళ్ళీ తుదీయం లక్షణం అనేది మళ్ళీ పైగా నాలుగోదండి నాలుగు కూడా కాదు నాలుగు అనే సంఖ్యకి కూడా అతీతమే అనివే त्यारसू नेरक्षा एक भूतमा प्रज्ञा प्रज्ञा కౌశీక్యని శక్తిలో ఈ వాక్యాలు చాలా మంచి వాక్యాలు ముఖ్యంగా అసలు ప్రాణదేవతో చెప్తారు మహిళ కౌశీకటి బాగా చెప్తుంది లక్ష్మ బాగా చెప్తుంది కౌశీ చాలి అంతే పను కౌశీకు నుంచి కొటేషన్ ఇస్తారు ఇప్పుడు చూడండి మీరు ఆలోచించండి గంధము గంధాన్ని ఆధ్వానిస్తారు ఈ గంధార్ధ్యానము ఎప్పుడు సంభవం అవుతుంది మనస్సు ఉన్నప్పుడే సంభవం మనస్సు లేకపోతే గంధార్ధ్యానం అవుతుంది కాబట్టి ఈ అనేది భూత గంధం భూత మాత్ర శబ్దము ఆకాశ మాత్ర రసము జిప్పా మాత్ర తన్మాత్ర రసమ సదేవ తమ్మ అంటే ఆ ఇంద్రియము ఒక్కదాన్నే గ్రహిస్తుంది ఇంకేదేమీ గ్రహించు ముగ్గు గ్రంథాన్నే గ్రహించింది ఇంక మళ్ళీ ఏమీ గ్రహించదు గ్రంథ మాత్రం గ్రంథాన్నే గ్రహించి చెవి శబ్దాన్నే గ్రహించి నాలుక రసాన్నే గ్రహిస్తుంది కన్ను రూపాన్నే గ్రహిస్తుంది కలు మండుతున్నాయని కొంతసేపు చెవి సినిమా చూడగలుగుతున్నాడు కలు మండుతున్నా మందులు చూడాల కన్ను చూడాలి కాబట్టి ఏదో ఉపాధి మాత్రమే గ్రహించింది ఇంకే పరోటి నన్ను శబ్దాన్ని గ్రహించడం ఏదో ఒక్కగా గ్రహించారు ఈ ఐదు ఉన్నాయి శబ్ద రూపం గ్రంథములు ఇది తన్మాత్రములు ఉంటారు ఎందుకంటే అది మాత్రమే ఇంద్రియం కింద గ్రహించబడుతుంది ఈ తన్మాత్రములు ఈ ఐదు జ్ఞానాలు దేని అందు అర్పించబడి ఉన్నాయి మనస్సులో అర్పించబడి ఉన్నాయి అదేంటారు సజ్ఞత అది ఎలాగంటే రసస్య అదేశం ఏమి రక్కిత ఈ చక్రం అంటే ఈ చక్రం దేనికి దృక్షబడి ఉంది ఆకులకి దృక్షబడి యక్షణాలజీ పట్టుకుండి ఆకులు అర అరా అంటే ఆకులు అంటే చూవ్వలు ఈ చూవ్వలు ఏమి ఎందు అర్పితమైన ఉన్నాయి హబ్బు ఎందు అర్పితమైన సో నాభం అర అర్పిత ఏమేవ శ్రీని మీద శబ్దస్పర్శ రూపరస గంధము అనే భూత మాత్రం ఉన్నాయే ఇవి మనస్సు ముందర్పితమైన ప్రజ్ఞామాత్రస్వర్పిత గంధము గంధ జ్ఞానము నందర్పితమైన జ్ఞానం మనస్సు విజ్ఞానం సో గంధ విజ్ఞానం ఉంది గంధం ఉంటుంది గ్రహ విజ్ఞానం లేకపోతే గ్రంథమే ఉందండి రస విజ్ఞానం లేకపోతే రసమేముంది కాబట్టి ఈ శబ్స్పర్శాదు అది అర్థమైంది ఈ విజ్ఞానముల ముద్ద అంటే విజ్ఞాన శక్తి అది ఎక్కడ అర్థమై ఉన్నది ప్రాణే అర్పిత ప్రాణశక్తి ప్రాణదేవత ఉంది కాబట్టి భోజనం చేస్తున్నారు కాబట్టి విజ్ఞానం లేకపోతే విజ్ఞానం ఏమి ఉంటుంది ప్రాణే అం ప్రాణము అర్థితమైన సాణ ఏ ఈ ప్రాణే శుద్ధ ఆత్మ చైతన్యం పర్వమును తెలుసుకుంటూ ఉండేటువంటి శుద్ధ ఆత్మ చైతన్యం కంటే ఈ ప్రాణం భిన్నంగా లేదు అంటే ప్రాణము శవణము ఆత్మచైతన్యం నిర్జునము అని ఈ విధంగా గ్రహ పర్మాత్రము విజ్ఞానము ప్రాణము పరపరము అని ఈ విధంగా పోషించే పరిస్థితిలో కూడా చెప్పినాడు క్లాస్ లోపణం ఓం పౌర్ణిమా పౌర్ణిమా ది పౌర్ణం దక్ష్యూర్ణాదా పూర్ణమే వాష్యు ఓ శాంతి శ్యాంతిశ్యామి హరిం శ్రీకిశోర్మ హరిం దృష్ణ